పరిశుధ్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయసు ప్రభ నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత హళలీ రజ పరిశుద్ర ఒక సర్వశక్తి మందుల సర్వాధికారి నీకు వందనాల ప్రభా అల్ప ఓమేగా దేవానికి కృతజ్ఞతలు తండ్రి దేవాయసు ప్రభ మమ్మను రక్షించుకున్నందుకు నీకు వందనాల తండ్రి దేవాయసు ప్రభ మరి మా కొరకు ప్రభ పొందిన గొప్ప వందనాలు దేవాయసు ప్రభ నీ యొక్క రాజ్యంలో ప్రభ పర్లో ఒక రాజ్యంలో ప్రభ మా స్థానం పెట్టినందుకు నీ కృతజ్ఞతలు తండ్రి దేవాయసు ప్రభ మరి దినదినం ప్రభ నీలో మేము ఎదిగింపబడట మాకు సాయం చేయండి ప్రభా నీ పరిశుద్ధాత్మ మా మీద కుమరించండి ప్రభ దేవాయి ప్రభ ఎవ్రీడే ప్రభ యొక్క పరిశుద్ధత్మ మేము నూతనంగా పొందుకోవాలా దేవా మేము ఎవ్రీడే వెలిగింపబడాలా అన్ని కులం వెలిగించేలాగా మేము జీవించటకు సాయపడమని ప్రార్థిస్తుండండి దేవ నీ అందుబాయ భక్తి కలిగే జీవితం అనుగ్రహించండి దేవ మేము జాగ్రత్తగా జీవించాలా ఇక్కడ కూడా ప్రభ మేము పడిపోకుండా ప్రభ వైపే చూసి మేము నడవాలా ప్రభ మాకు సాయపడమని ప్రార్థిస్తుండీ అదే వయస్సు ప్రభా నీ యొక్క వాక్యం ప్రభా మరి మేము ఈ యొక్క వెలుగును ధరించుకునే వారం కాబట్టి ప్రభా మరి మేము వెలుగులాగానే జీవించటకు సాయం చే ప్రభావ మాలో ఎలాంటి చీకటి క్రియలు ఉండద్దు ప్రభ మాలో చీకటి క్రియలు ఉంటే ప్రభా మాలో ఇంకా ఏదైతే ఆచకరమైతే ఉన్నాయో ప్రభా అవన్నీ మాకు చూపించని ప్రభా మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచేస్తాం తండీ అదే వయసు మరి మేము ప్రతి విషయం ను ప్రభా జాగ్రత్తగా కలిగి మేము నడుచుకునేటకు మాకు సహాయపడమని ప్రాధు సమీస్య్యా మరి నీ మాలో ఉంటేనే ప్రభా మేము సత్యంలో నడుస్తాం తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు మాకు అనుగ్రహించండి ప్రభా నీ రాకడ వరకు కూడా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మలో మేము ఎప్పటికీ వెలిగింపబడ్డట మాకు సాయపడు మంది ప్రాదర్శన కాబట్టి ప్రభా మీరే మాకు తోడే ఉండి నడిపించండి దేవ రాణి బిడ్డలు ఉంటే నీ యొక్క సందరికి లాక్కరండి ప్రభా నీ యొక్క ప్రజెన్స్ మా మద్దతు జరిగించండి దేవాయస ప్రభ ప్రతి వారం నీ పూర్పులో జ్ఞాపకం చేసుకుని ప్రభా రాణి బిడ్డలు ఉంటే తండీ దేవాయప్రభ మళ్ళీ పాటల ద్వారా మీరు మాయమ పొందండి దేవా యేచు ప్రభ వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ఆది అంతం ప్రభ మీరే ఉండి నడిపిస్తారని యేచు కృష్ణ నామంలో ప్రార్థిస్తుంది తండ్రి ఆమెన్వాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం ఒక ఘడి ఆయ చటా గడు పుట్టు మే దిన కంటేను ఒక గడి చటా గడు పుట్టు మెలు వే దీనముల త్మాతో సత్యము ఆరాధి గ మనసు అల్ఫా మే గో ఆత్మా రూ పడవ ఆనందిగని వడిలో అల్ఫా మే గయ్యూ ఆత్మాడవ ఆనంది జగని వడిలో దేవాని ఆవరణ అత్యంత పరిశుద్ధమ ఆహా హా అత్యంత పరిశుద్ధమ ఆహో గుడము ఆహ నివసించుటకు ఎతనసీ మో హేచ్చించి నిదయన్ జుంటీధారల కన్ననూ తిని మధురిమక శ్రేష్టమౌ నీదు వాకులచేత మము తృప్తి పరచుమోయేస శ్రేష్టమౌ ేతృతి పరచు మోయేసువారణ పరిశోద్ధ సన్నిధిలో ఆ పరిశోద్ధాత్ముని నీడో ఆ మా దేహ మే ఆలయ కా వాలినీకే నిలయం ప్రాణ ప్రియుడవో పదములచేరీ పానార్పణము చేతును ములచేరీ పానార్పణము చేతును దేవాని ఆవరణం మా కింతో శ్రేయస్కరం ఒక ఘడియాయిటా గడుపుట మేలు ఒక గడియట గడు పూట మేలు వేయముల కంటేను ప్రేజ్ రాంక్ యూ సిస్టర్ ప్రేస్త పరిశుద్ధి రోగు తండ్రి కృపా మేడ యస్సు ప్రభా నీకెంతో వందాలనైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతి గున గొప్ప దేవ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తి సంపరుడా నీకు ఎంతో వందాలు ప్రభావ ఇక్కడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొని మమ్మల్ని సజీ లెక్కలో నిలబెట్టుకునేందుక నీకెంతో వందాలు ప్రభ అయినా మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని సమస్తని మాకు మీరు మాకు అనుగ్రించినారు బట్ అన్నిటిని బట్టి నీకు ఎంతో మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రించినారు కృపాక్షేమములు మాకు అనుగరించినారు వాటి అన్నిటిని బట్టి నేను మహిమ పరిస్తున్నమైనా నేను స్థుతిస్తున్నాం ఘనపరిస్తున్నమైనా సమస్త ఘనత మహిమ నీకే సమర్పిస్తున్నమైనా ఈ సాయంకాల సమయంలోనైనా మీ వాక్యం మేము ధ్యానించబోతుండగా ప్రవ్వ మాట్లాడండి మా జీవితాలు ప్రవ్వ మీకు అంగీకారంలో ఉండాలని సహాయపడమని మా తలంపులు మా ఆలోచన సమస్తం కొట్టివేయండి ప్రవ్వ మా ప్రవర్తన అంతట్లోనైనా మీకు అధికారకమైన లోబడుతున్నమైనా నా ఆత్మ ప్రాణ శరీరమైనా మీకు అప్పగిస్తమైన పరిశుద్ధాత్మ దేవ మీ ఆత్మ చేత నడిపించండి ఈ వాక్యం మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి మీ ఆత్మ సహాయం దై చేయండి కాని గురించి నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మతైస్సు వార్త పదకొండో అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము మతైస్సు వార్త పదకొండో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఇక్కడ మన ప్రభు ఒక విషయాన్ని చెప్తున్నాడు బాప్తిసమిచ్చి యోహాను కాలం దినములు మొదలుకొని ఇప్పటి వరకు పర్లోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొని చూడండి కాబట్టి మన ప్రభు ఎందుకు ఈ వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పర్లోక రాజ్యము బాప్తిచ్చి కాలం వ్యూహాన కాలం నుంచి అంటే బాప్తి సిహాన కాలం అంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఇంకా అవుతల అంటే మన ప్రభు ఆ ఉన్న కాలంలో కాబట్టి ఫస్ట్ పరిచర్య పర్లోక రాజ్యము సువార్త స్టార్ట్ చేసింది బాప్తి సి కాబట్టి అక్కడి నుంచి ఆ దినముల నుంచి మన ప్రభు అది సాక్ష్యమిస్తూ ఆ దినముల నుంచి ఇప్పటి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా అప్పటి నుంచి ఈ రోజు వరకు అంటే ఇప్పటి వరకు ఎట్లా ఉందంట పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడిందంట బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారంట కాబట్టి ఎందుకు ఏసు ప్రభు ఈ మాట చెప్పిన పరలోక రాజ్యం దేవుని బిడ్డలకు సాదృశ్యం కాబట్టి శాస్త్రులు పరిచయలు అడుగుతారు పరలోక రాజ్యం ఎప్పుడు ఎక్కడుంది ఎప్పుడు వస్తుందంటే అది ప్రత్యక్షంగా రాదంటాడు ఎందుకంటే పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉంది అంటాడు ఏసు కాబట్టి అది మధ్యలో ఎక్కడుంది ఈ రోజు ఎక్కడుంది పరలోక రాజ్యం దేవుని రాజ్యం అంటే దేవుని బిడ్డలే దేవుని బిడలు దేవుని రాజ్యం ఎక్కడుంది మీ మధ్యలో ఉందన్నాడు అది ఆత్మీయ దశలు మన అర్థం చేసుకున్నప్పుడు కాబట్టి వాళ్ళు ఆత్మీయమైన విధానాలు తెలియదు కాబట్టి ఆ శాస్త్రంలో పరిశీల విధానం ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన చెప్పే బోధను ఆయన చెప్పే మాటను వాళ్ళు ఏం చేస్తారంటే తృణీకరిస్తూ ఉంటారు నీకు ఏ అధి ఎవరిచ్చిన నీకు ఈ అధికారం నీకు ఎవరు ఎవరు చెప్పన్నారు మీ బోధ అని ఆయన అడుగడుగున ఆయన వెంటాడుతూ ప్రశ్నించేవాళ్ళు అనమాట కాబట్టి ఇలాంటి వాళ్ళు అడుగు అడుగున మనకు తగులుతూనే ఉంటారు ఆ కాలంలో ఉన్నారు శాస్త్రుల పరిసరలు ఈ కాలంలో కూడా చాలా మంది ఉన్నారు అన్నట్టు కాబట్టి అది బలాత్కారంగా పట్టబడిందంటే దేవుని రాజ్యం అంటే దేవుని బిడలు ఎవరు బలాత్కారులు ఎవరు ఆక్రమించుకుంటున్నారు ఇది మనం అర్థం చేసుకోవాలా ఎందుకు ప్రభు ఈ మాట చెప్తున్నంటే ఆ పర్లోక రాజ్యాన్ని దేవుడు అప్పగిస్తే వాళ్ళకి ఇస్తాల్ ప్రజలకి అన్ని జీలకు వెలుగ్గా ఉండమని దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తే ఆ పరిచర్యని వాళ్ళు ఏం చేశారు వెలుగ్గా ఉండలేకపోయినారు కాబట్టి అనిలోని ఎప్పుడు కూడా అని ఉన్నారు కాబట్టి ఆ సేవా పరిచర్య కూడా వాళ్ళ సొంత తలంపులతోని సొంత విధానాలతోని భయంకరంగా వాళ్ళ ఆధిపత్యంతో తిరుగుబడతనంతో అది బలాత్కారంగా వాళ్ళు ఏం చేశారు ఆక్రమించుకొని వాళ్ళ సొంత లాభం కొరకు సొంత విధానాల కొరకు ఆ రీతిగా దేవుని రాజ్యాన్ని వాళ్ళంతా భయంకరంగా ఆ విధానాలన్నీ మార్చేసి ఎంత భయంకరంగా దేవునికి విరుద్ధంగా పాపం చేసినారు కాబట్టి ఎందుకు ఆ రీతిగా ప్రభు చెప్తాడు అక్కడ శాస్త్రుల పరీక్షలతోని అక్కడ కాబట్టి ఒక దశలో కూడా ఎందుకు బలాత్కారంగా అది పట్టబడుతుంది పరలోక రాజ్యం అన్నప్పుడు చూడండి ఈరోజు మనం చూస్తే దేవుని బిడ్డలే ప్రతి ఒక్కరు కూడా అది బందీకానంలో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంటది చెరలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటది తను ఆక్రమించుకున్నారు పరలోకి రాజ్యం అంటే దేవుని రాజ్యం అంటే దేవుని బిడలు అది రాజ్యం లాగా ఉండాల్సింది కాబట్టి రాజు మన ప్రభువులాగా ఉండాల్సింది వీళ్ళు రాజులుగా ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు స్వార్థంతో ధనాపేక్షతో వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుని రాజ్యాన్ని బలాత్కారంగా ఆక్రమించుకుంటున్నారు ఆక్రమించుకుంటామంటే ఒకరి నుంచి ఒకరు ఆక్రమించుకొని వాళ్ళని ఆ రీతిగా ఉన్నారు కానీ దేవుని బిడలంతా కూడా తెలియని స్థితిలో సైతాను బంధకాలలో పట్టబడి కాబట్టి సైతాన్ లాగానే ప్రవర్తిస్తుంటారు ఒక దశలో సేవకులు కూడా ఎందుకంటే ఆ యొక్క ఆత్మ వాళ్ళ మధ్యలో ఉంది కాబట్టి బలాత్కారంతో అది పట్టబడి దేవుని రాజ్యాన్ని వాళ్ళు ఎంత భయంకరంగా హింసిస్తున్నారు దేవుని బిడల్ని హింసిస్తున్నారు బలాత్కారంగా జ్వరబడుతున్నారు దాన్ని ఆక్రమించుకొని వాళ్ళు రాజ్యం వెళ్తూ దేవునికి రావాల్సిన మహిమను వాళ్ళు దొంగిలిస్తూ అంత భయంకరంగా వాళ్ళే అధిపతుల్లాగా అధికారుల్లాగా ఉండి ఈరోజు దేవుని బిడ్డలు ఎంత భయంకరంగా చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు కాబట్టి దుష్టుని చేతులు పట్టబడిందంటే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే సైతాను లాగా మనుషులు మారిపోయినారు ఈ లోకపు అధికారులతో ఎందుకంటే వాడు రాజ్యం వెళ్తున్నాడు ఈరోజు ఎందుకంటే ఎప్పుడైతే దేవుని మనుషులు విడిచిపెడతాడో దేవుని సత్యము ఎప్పుడైతే సంఘంలో నుంచి కానీ దేవుని బిడలో కానీ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో ఖచ్చితంగా అసత్యమే వస్తుంది అబద్ధ అబద్ధ బోధలే వస్తాయి కాబట్టి అబద్ధ బోధలు తెచ్చుకొని పెట్టుకొని బలాత్కారంగా వాళ్ళు ఏం చేసిండ్రీ అబద్ధ బోధలు చెప్పి ఈరోజు మబ్బ పెట్టి భయంకరంగా వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూ వాళ్ళ ఆత్మలు అవి ఘోషిస్తూ అవి చెరలో ఉండి ఏడుస్తూ ఎవరు మమ్మల్ని విడిపిస్తారా కాబట్టి ఇది బలాత్కారంతో చేస్తున్నారు కానీ వాళ్ళ వాళ్ళకి తెలియదు అది కానీ వాళ్ళ ఆత్మకు తెలుసు కాబట్టి ఆత్మను గ్రహించే వాళ్ళు ఎవరు ఈరోజు గ్రహించగలుగుతున్నారు ఆత్మని కాబట్టి ఆత్మీయమైన విధానము ఆత్మీయమైన ప్రపంచము ఆత్మీయమైన జీవితం అనేది ఎట్లా కొనసాగాలి అనేది కూడా ఈరోజు చాలా మంది తెలియదు క్రీస్తువులకి ఎందుకు తెలియదంటే అలాంటి బోధలు లేవు కాబట్టి అలాంటి బోధలు ఎందుకు లేవంటే అలాంటి బోధలు చెప్పేట లేరు విని దాన్ని పాటించి దాన్ని కూడా తక్కువే కొంతమంది ఉంటారు ఎక్కడ ఒక చిన్న గుంపు కానీ అలాంటి బోధ అలాంటి వాక్యాలు ప్రకటించితే అప్పుడు ఏమవుతుంది ఏ ప్రభు నెమ్మడించిన ఏం చేసిన శాస్త్ర పరిచయలు ఏ అధికారం చేత బోధిస్తున్నావు నీకు ఎవడిచ్చిండు నీకు అధికారం అని ప్రశ్నించింది ఆయన్ని కాబట్టి ఆయన కూడా కొన్ని ప్రశ్నలు ఇచ్చిండు వాళ్ళని కాబట్టి మన ప్రభు ఏ రీతిగా ఆయన జీవితంలో ఆయన సేవా పరిచయలు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ వాళ్ళకి ఎట్లా సమాధానం ఇచ్చిండు అనేది అక్కడ పరలోక రాజ్యం ఎన్నో విధాలుగా పోల్చిండి అయినా ఒక స్త్రీ తను తీసుకున్న మూడు కొంచెముల పిండితో అంత ముందు దాచిపెట్టిన పులిసిన పిండిని పోలిందన్నాడు కాబట్టి ఈ రోజంతా ముద్దనంతా పులిసిపోయిందన్నట్టు ఎందుకంటే పులుపు అంటే పాపానికి సాదృశ్యం ఎప్పుడైతే పాపం కాబట్టి అది బలాత్కారంతో పట్టబడిదని ఆక్రమించుకొని రాజ్యం వెళ్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు భయంకరంగా దేవుని హింసిస్తున్నారు కానీ వాళ్ళు ఇంత భయంకరం చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా దేవుడు చూస్తూ ఊరుకోడు కదా కాబట్టి అలాంటి బలాత్కారాలు ఉన్న చేతుల నుంచి దేవుడు ఖచ్చితంగా దీన్ని విడిపించాలా ఆయన విడిపించింది రెండు వేల సంవత్సరాల దేవుడు అధికారం ఇస్తే మనిషికి అధికారాన్ని పోగొట్టుకున్నాడు పాపం వల్ల ఆజ్ఞా తిక్రం కాబట్టి అవిధేయత పాపం వచ్చింది ఆ పాపము అది మరణానికి దారితీస్తే మరణాన్ని జయించడానికి మరణాన్ని తీసివేయటానికి దేవుడు అయినా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి మన కొరకు అందరి కొరకు క్రయధనంగా పెట్టి ఆ మరణానికి క్రయం చెల్లించి మరణపు ముళ్ళుని విచ్చివేసిండైనా కానీ ఈ రోజు కూడా మరణం వెళ్తుంది సంఘాల్లో పత్తి దశలు వెళ్తుందంటే ఇంకా అది మరణానికి ఎట్లా జీవం దానికి పాపం వల్ల పాపం అధికమైనప్పుడు దానికి మర జీవం వస్తుంది మళ్ళీ అంటే పాపము చనిపోతలేదు కాబట్టి పాపము చనిపోతలేదు ఎందుకంటే మొన్నటి దినం ఒక రెండు వారాల కెత్తం అనుకుంటాం అన్న ఒక వాక్యం చెప్పిండు కొలసల్ రాసిన పత్రిక రెండో అద్యాం పదిహేను వచ్చినంలో ఆయన సెలవు మరణం చేత వాడిని ఎట్లా చేసిండు సైతాన్ని నిరాదాయులుగా వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి ఆయుధం లేకుండా వాడిని తీసి మొత్తం వాడిని మొత్తం డివైడ్ చేసి వాడిని దండానికి ఆరేస్తారు చూసినవా బట్టలు ఆరేస్తారు అట్లా ఆరేసిండు ఆయన అంటే వాడికి ఏ శక్తి లేదన్నట్టు వాడికి ఏ శక్తి లేదు కానీ మళ్ళా వాడికి శక్తి జీవం వస్తుంది పాపానికి మళ్ళా జీవం వస్తుందంటే ఎట్లొస్తుంది పాపం చేయటం వల్ల కాబట్టి మళ్ళా తిరిగి వాడికి ఆయుధాలు మనమే అందిస్తున్నాం ఇది మనుషులకు తెలియదు చాలా మంది తెలియదు మనం కొన్ని దుష్ కొన్ని కొంతమంది గొప్ప గొప్ప దైవజనులు ఎంతో మంది దుష్ట శక్తులను బంధించి పెడితే వీళ్ళు పాపం వల్ల వీళ్ళు చేస్తే మళ్ళీ అపవిత్రమైన జీవితం వల్ల నోటి మాటల ద్వారా మళ్ళీ పాపం వల్ల ఆ దుష్ట శక్తులు మళ్ళా తిరిగి వస్తున్నాయి ఎందుకంటే వాటికి మనం అవకాశం ఇస్తాం కాబట్టి కాబట్టి ఈరోజు బోధలన్నీ ఆ రీతికి తెచ్చిపెట్టుకుంటే దయ్యాలు రాకే దేవుడు ఉంటాడు అక్కడ ఎట్టి పరిస్థితులు ఉండడు ఎపేసి సంఘంలో మొట్టమొదట ఆయన దీపస్తంభాల మధ్యలో ఏశప్రభ్ ఉన్నాడు ఎందుకంటే అక్కడ ఏం లేదు ఆ సంఘం ఎంతో పరిశుద్ధంగా మంచిగా జీవించింది అక్కడ ఏశప్రభు ఉన్నాడు అక్కడ మధ్యలో ఆ దీపస్తంభాలు మధ్యలో ఉన్నాడు ఆయన కానీ లవదిక సంఘానికి వచ్చేవారికి సంఘం బయట ఉన్నాడు ఆయన కానీ ఈ ఈ ఏడు సంఘాల్లో పరిస్థితి ఏ రీతిగా ఉంది అవి ఎట్లా పట్టబడ్డాయి ఎలాంటి బోధల వల్ల పట్టబడ్డాయి ఎలాంటి బలాత్కారం వల్ల పట్టబడ్డాయి ఎవరు దాన్ని ఆక్రమించుకున్నారు ఎలాంటి బోధలు తీసుకొచ్చినారు అంటే ఈరోజు అట్లా ఉంది అలాంటి బోధలు దేవుని సంఘాలకు వచ్చేసినాయి అవి ఎప్పుడు వచ్చినాయి రెండు వేల సంవత్సరాల కింద కొత్తగా చెప్పేది కాదు కానీ ఇప్పుడు ఉన్న ఆ విధానాల్లో కాబట్టి దేవుడు ఎందుకు దాన్ని బలాత్కారంగా పట్టబడింది ఎందుకు ఆక్రమించుకుని అంటే ఏ రీతిగా దీన్ని మనం అర్థం చేసుకోవాలా ఈ వాక్యంలో దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అలాంటి బలాత్కారులు ఆ పట్టబడిన ఆ క ఆ రాజ్యాన్ని దేవుని బిడల్ని ఎట్లా వాళ్ళని విడిపించాలి కాబట్టి అలాంటి అవి సర్పముల తీరు గుంపులు కాబట్టి ఆ గుంపులు అవి అది సమూహాలు దే సైతాన్ సమూహాలు కాబట్టి బయటికి భక్తి లాగనే కనిపిస్తే కానీ దాని శక్తి లేదన్నట్టు ఎందుకంటే మోసపోయిన ఒక యవన ప్రవక్త పోయి ఎట్లా మోసపోయినో వాక్యం చెప్పి అట్లా మోసగించడం అంటే మేము దేవుని బిడలమే కదా మేము కూడా కదా అని చెప్పే బోధలు పరిశీలించకుండా స్వీకరించి దాన్ని ఆ దయ్యాలను తెచ్చిపెట్టుకున్నారు ఈ రోజు అందుకు బలాత్కారంగా వాళ్ళు పట్టబడరు వాడు సైతానికి అవకాశం అన్నట్టు అబద్ధ బోధ వినడంటే ఖచ్చితంగా సైతాన్ ఉంటాడు అక్కడ దాని కాబట్టి వాడు దేవుని మందిరంలో కూర్చోండి నా దేశంలో రాసిన పత్రికలో కాబట్టి దేవుని మందిరం ఈరోజు ఎక్కడ ఉంది నిజంగా బిల్డింగ్స్ గురించి దేవుడు మాట్లాడుతుండే అక్కడ దేవుని మందిరం అంటే దేవుని మందిరం అంటే మన నీ దేహమే దేవుని ఆలయం అన్నాడు కాబట్టి ఆలయాన్ని విగ్రహాలతో నిండుకుంటే మొట్టమొదటి ఆలయ విగ్రహం ఎక్కడ నీ హృదయంలో విగ్రహం అక్కడి నుంచి బయటకు వస్తానంటే విగ్రహం చేతుల ద్వారా ఆలోచనల ద్వారా వాటి ద్వారా కాబట్టి ఆ విగ్రహాన్ని దాని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలా అది విగ్రహం అనే సంగతి కూడా తెలియని స్థితులు ఉన్నారన్నట్టు కాబట్టి అలాంటి దశలో ఉన్న ఆ క్రైస్తవ సంఘాలు పరలోక రాజ్యం అయిన బిడలైతే ఈరోజు ఆయన రాజుగా ఉండాలా ఆయనే మనకు అధిపతి మన ప్రభు కానీ ఈరోజు ఏ రీతి ఉన్నాడు పట్టబడుతుంది బలాత్కారం ఆక్రమించుకున్నారు ఆక్రమించుకున్నారు కాబట్టి ఆక్రమించుకున్న దాన్ని ఎట్లా వినిపించాలా వాళ్ళ ఆత్మలు ఎట్లా ఘోషిస్తున్నాయి కాబట్టి వాళ్ళకి తెలియదు అన్నట్టు ఏసు ప్రభు గెరాసేని ప్రాంతానికి వెళ్ళినప్పుడు మన ప్రభు ఒక దయ్యాలు పట్టిన వాడు బయటకు ఆ సమాధుల నుంచి ఎన్నో సంస్థల ఎన్నో సంస్థలు రాయబడలేదు ఎన్నో సంస్థల నుంచి వాడు సమాధుల్లో కేకలు వేసుకుంటూ రాళ్లతో గాయపరుచుకుంటూ వాడు ఎవరు కూడా సాధు చేయలేకపోయినారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా సాధు చేయలేకపోయినారు వాడు రాత్రింబవాలు దివారాత్రు కేకలు వేసుకుంటూ ఏడుస్తూ ఉంటే ఆ కేకలో యేసు ప్రభు విన్నాడు ఆయన ఆత్మలో విగ్రహించగలిగినాడు ఆ కేకలు అని విని ఆ ఒక్కడి కొరకు ఆయన ఆ గిరాస ప్రాంతానికి వచ్చింది కానీ ఎవరు కూడా సాధు చేయలేకపోయినారు అక్కడ సంఖ్యలో ఎంత చేసినా కానీ దాన్ని విడిపించలేకపోయినారు అంత భయంకరమైన స్థితిలో ఉన్న ఆ వ్యక్తి అన్ని సంవత్సరాల నుంచి ఆశ్చర్యం అది అన్ని సంవత్సరాలు వాడు బతికిండంటే ఖచ్చితంగా దేవుని ప్రాణాలకు వాడి పట్ల ఉంది కాబట్టి బ్రతికిండు వాడు కాబట్టి వాళ్ళ ఆత్మ ఎట్లా పట్టబడింది బలవంతులు సైతాను బంధకల దయ్యాల చేత పట్టబడింది సేన అనే దయ్యాల చేత పట్టబడింది అపవిత్ర ఆత్మలవి ఆ స్పిరిట్స్ వాడిని పట్టినవి అందుకు వాడు బట్టలు తిరుగుతూ దివారాత్రులు కేకలు వేసుకుంటూ రక్తాలు గాడుకుని తిరుగుతుంటే వాడు చనిపోలేదంటే ఆశ్చర్యం కదా కాబట్టి ఈ రోజు కూడా అట్టనే కనిపిస్తూ ఉంటుంది కదా ఆ ఒక్కని విడిపించాల ఎవడు సాధి చేయలేకపోయినాడు ఎందుకంటే ఎవరికి ఆ విధానాలు తెలియదు కాబట్టి అక్కడ ఎంతోమంది ధర్మశాస్త్ర పండితులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఏమేమి చేయొచ్చు ఎంతో ఆర్మీ ఉంది ఎంతో ఎంతో ఉంది కానీ ఎవరు కూడా ఆపలేకపోయినా వాడిని సాధు చేయకపోయినాంటే అది ఒక ఏసు ప్రభు తప్ప ఎవరు కూడా విడిపించలేరు అది ఆత్మీయమైన విధానం అన్నట్టు కాదు వాడు స్థితిలో ఉన్నాడో అది గ్రహించే గ్రహింపు లేదు వాడి ఆత్మను గ్రహించే గ్రహింపు లేదు ఈరోజు సంఘాలకి మనుషులకు లేదు ఎవరికి లేదు అది బలాత్కారంలో మేము పట్టబడ్డమైన సంగతే తెలియని స్థితిలో ఉన్నారండి ఈ రోజు లోకంలో ఆక్రమించుకున్నారు నిన్ను నీ జీవితాన్ని సైతాను ఆక్రమించుకున్నాడు నీ సంఘాన్ని సైతాను ఆక్రమించుకున్నాడు వాడు వెళ్తున్నాడు నికోలితల బోధ యజబేల బోధలు భయంకరమైన బోధలు తీసుకొచ్చి పెట్టుకుంటే సైతాను ఆక్రమించుకోక ఇంకెవరు ఆక్రమించుకుంటారు చూడండి శాస్త్రుల పరిశీలు కూడా వాళ్ళు ఉనికి కొరకు ఏసుప్రభుని చంపని కూడా వెనకాడి వాళ్ళు వెనకాడలే ఎందుకంటే ఇతను చెప్పే బోధలు వింటే ఖచ్చితంగా మనుషులు కనువింపగలుగుతారు కాబట్టి మా మా ఉనికి ఎక్కడ చెప్పి వాళ్ళు ఏం చేసి ఆయన చంప లాస్ట్ చంపి సిలివేసిండి అని చెప్పే వాక్యాన్ని దేవుని కుమారుడు ఆయన లోకానికి నేనే ఆయననని మీరు తెలుసుకున్నట్లు ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను మొదటి నుంచి ఎవరిని ఎవరినైనా చెప్పుకుంటున్నారు వాడనే అన్నాడు అప్పుడు కూడా వాళ్ళకి గ్రహింపు లేదన్నట్టు ఈ రోజు కూడా మనుషులు గ్రహింపు లేదు ఏశప్రభునే సేవించే సేవిస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ గ్రహింపు లేదన్నట్టు ఎందుకు గ్రహింపు లేదంటే ఆ ఆత్మ వివేచన వాళ్ళకు లేదన్నట్టు కాబట్టి ఎవరు ఆ వివేచన కలిగించాలా ఆ సమాధిలో ఉన్నవాడు ఎంత భయంకరమైన కేకలు వేస్తుంటే ఏ స్ప్రభు ఏం చేయాలి అక్కడ అక్కడ వాడే పరిగెత్తుకుంటూ వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి వాడే దయ్యం మాట్లాడుతుంది వాళ్ళి తర్వాత ఆ దయ్యాన్ని వెళ్ళగొడితే అప్పుడు ఏం జరిగింది అక్కడ ఒక మెయిల్ చేస్తే మా పట్ట నుంచి ఒకటి వెళ్ళిపోయా అని చెప్పి అన్నారు యశప్రభు ఈ రోజు వ్యవస్థ అట్లనే ఉంది ఎక్కడ దేవుడు కొన్ని గోపకారాలు చేస్తే ఎక్కడ మా ఉనికి పోతుందని చెప్పి వాళ్ళు ఏం మా పట్ట నుంచి వెళ్ళిపోయా నువ్వు ఈ పట్టణం కాదు ఏరియా చోటుకి ఇది మా ఏరియా అని ఆమోస్తున్నారా లేదా అమధ్య నువ్వు అక్కడ పోయి సంపాదించుకుని భత్యం ఇక్కడ కాదు ఇక్కడ నువ్వు వార్త ప్రకటించొద్దు నువ్వు ఎక్కడ కూడా చెప్పుకోవంటే దేవుడు పర్మిష్ పర్మిట్ చేసిన తర్వాత అది ఖచ్చితంగా అది ప్రకటించబడాల్సిందే కానీ ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ దయ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాయో ఆ వ్యక్తి స్వస్థ సిద్ధుడై ఆయన పాదాల దగ్గర కూర్చుంటే అప్పుడు ఏశప్రభు అంటాడు ఏసుప్రభు అంటాడు ఆ వ్యక్తి అంటాడు ప్రభు నేను నీతో పాటు ఉంటాను ప్రభు అంటే లేదు లేదు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు వెళ్ళి ఫస్ట్ నువ్వు ఇంటికి వెళ్ళిపో నీ దేహాన్ని నువ్వు కనబరుచుకో నువ్వు పోయి ఇంటి వాళ్ళు కనపరుచుకో ఇన్ని సంస్థలు అవుతుంది నువ్వు ఇక్కడికి వచ్చి కాబట్టి నువ్వు చెప్పు పోయంటే ఆయన ఏం చేసింది దెక్కపోలి అంత దెక్కపోలి అనే ప్రాంతాల్లో అది పది పది పట్టణాలనే ఉంది అక్కడ ఆ ప్రాంతాలన్నింటిలో పోయి చెప్పిండు ఏసు కార్యం మొత్తం మొత్తానికి సువార్త చెప్పేసిండు ఆయన చూడండి కాబట్టి వాడికి విడుదల కలిగింది వాడు ఎంత బలాత్కారాలతో ఆ దుష్ట పట్టబడిండో వాడు విడుదల పొందితే పోయి బయట వాడు ఏం చేసిండు స్వస్థ సిద్ధుడైవాడై ఆ పది పట్టణాలకు పోయి ఆ దెకపోలి అనే ప్రాంతాలన్నింటికి పోయి ఆయన గురించి ప్రకటించి వాడు చూడండి ఆ వ్యక్తికి ఆ వ్యక్తి ఒక్కడు వారిలో ఒంటరిగిన వాడు పది వందల ఆ ఒక్కడి కోసం దేవుడు వెళ్ళిండు అక్కడ కాబట్టి వాడు ఏం చేసిండు పోయి వార్త చెప్పిండు కాబట్టి అంత కలవరం భయము అక్కడి నుంచే యాయురు కుమార్తె తర్వాత ఆ రక్తశ్రాంగుల శ్రీ రావటం ఇవన్నీ కనిపిస్తామండి కింద వచ్చిన వాళ్ళన్నిట్లో చూడండి ఎన్నో ఆత్మీయమైన విధానాలు ఇవన్నీ బైబిల్లో దేవుడు మన కొరకు పెట్టిండు కాబట్టి బలాత్కారంతో ఎందుకు పట్టబడింది ఎవరు ఆ బలాత్కారాలు అంటే సైతాను ఖచ్చితంగా సైతాని ఎట్టొస్తాడు సైతాను వాడంతట వాడు రాడు మనుషులు వాడుకుంటాడు కాబట్టి ఈరోజు వాళ్ళు మనుషులు దేవునికి అవకాశం ఇవ్వకుండా ఆయన వాక్యానికి అవకాశం ఇవ్వకుండా విగ్రహాలను తెచ్చిపెట్టుకున్నారు అందుకే ఏసు ప్రభు మత్ యోహోన్స్ ఏషాయ గ్రంథంలో ఒక మాట్లాడ ప్రభు ప్రవచనం ఏషయా ప్రవచనం ఈ ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందంటాడు తర్వాత వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులు బట్టి నేర్చుకుని అంటాడు మానవ విధులు ఈ రోజు అంత మానవ విధులే మనిషి ఎట్ట చెప్తే అటు వింటాం అన్నట్టు దేవుడికి చెప్తున్న వింటారు అంత అంత విధిత చూపిస్తారో తెలియదు కానీ మనుషులు ఒక పాస్టర్ చెప్పి ఒక ఉన్నతమైన పాస్ట్ వచ్చి అక్కడ పోయి వాక్యం చెప్పి చెప్తే వాళ్ళ అబద్ధం చెప్పినా కూడా అది నిజమని భావిస్తారు అట్లా బలత్కారంగా పట్టబడుతున్నారు మనిషి చూడండి ఎట్టబడతా అంటే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అది గ్రహింపు ఎట్లా వస్తుంది ఎవరు వాళ్ళకి గ్రహింపు తీసుకొని రావాలా ఎవరు వాళ్ళకి గ్రహింపు తీసుకొని రావాలా మార్టిన్లుదరనే ఒక గొప్ప దైవ చేయండి క్యాథలిక్ మతం క్యాథలిక్ మతము ఆ పోపు అనే వాళ్ళు ఉండేది వాళ్ళే బైబిల్ చదవాలా బైబుల్ వాళ్ళే చదవాలా వాళ్ళే చెప్తే వీళ్ళు వినాలా ఇక ఎవరు చదవడానికి వీలేదన్నట్టు కాబట్టి వాళ్ళు కరపత్రాలు రాసి పాప క్షమాపణ గురించి పత్రాలు రాసి అవి రాస్తే అవి మే వాళ్ళు చెప్తే వాళ్ళు అక్కడ వాళ్ళు పైకి చెప్తారు అట్లా అని చెప్పి వాళ్ళు మోసగించి ఆ చెప్పి ఆ విగ్రహార్థికులుగా మార్చేసిన పోపు అంటే వాడు ఆక్రమించుకున్నవాడు బలత్కర అంటే సైతాను వాడిని వాడుకుంది విగ్రహారం తట్టు పాప క్షమాపణ పొందాలంటే ఏసు ప్రభు రక్తం ధ్వనే పాప క్షమాపణ కానీ వాళ్ళు ఏం చేసిండు మంచి కార్యాలు చేస్తే క్యాథలిక్ మతస్థులు విధానం ఏంటంటే నువ్వు మంచి కార్యాలు చేస్తే దాన చేస్తే నీకు నీకు రక్షణ ఉంటుంది నీకు పరలోకి రాజ్యం ఉంటుంది వాళ్ళ నమ్మకం అన్నట్టు అది అది పనికిరైన నమ్మకం అది కాబట్టి ఆయన గ్రహించిండు ఆయన ఎంతో భయస్థుడు కానీ గ్రహించిండు తర్వాత రోమిల్ గలతెలకు రాసిన పత్రికలో ఉంటుంది వాతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన రాయబడిన ఆ వాక్యం పట్టుడు ఆయన పట్టుకొని ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో విషయాలు బయలుపరిచిన అప్పుడు ఆయన కనువిప్పగలిగితే ఆయన పోయి రోజుకొక తొంభై పత్రాలు రోజుకొకటి పోయి మేకు కొట్టి ఆ మందిరానికి ఆ ద్వారానికి కొట్టి అంట ఆయన దేవుడు ఏం బయలుపరిచారు అవన్నీ కొట్టి రాస్తే ఆ పోపు అక్కడున్న వాళ్ళంతా కూడా ఇన్ ఎట్ల చంపాలా ఏ రీతిగా చంపాలా అని ఎంతో ప్రయత్నాలు చేసి తిరుగుపడతానని చేసిండు కానీ ఆయన ఏం చేసింది తెలుసా ఆయన దేవుడు ఆయనకి ఏం బయటకు పచ్చిండో వాటన్నిటినీ ఆయన ఆ కరపత్రాలు రాసి ఆ మేకులకు రోజు ఒక రోజు కొడితే ఆ తొంభై రోజు తొంభై రోజు క్యాథలిక్ మొత్తం రెండుగా చీలిపోయి అందుకని ఒక ప్రొటెస్ట్ అని మతం అంటే కాబట్టి ఆ క్యాథలిక్ మస్త నుంచి ఆ విగ్రహార్థించి ఎంతమంది బయటకు వచ్చినారు అంటే అది అబద్ధం అని తెలుసుకున్నారు అదొక బానిసత్వం కదా అంటే ఇంతకాలం వాళ్ళు ఏం చేసినారు బలాకారంతోని ఆక్రమించుకుని దేవుని బిడ్డలు విగ్రహాలు తట్టు నడిపించారు ఈరోజు పాస్టర్ లేరా అట్లా లేవా విగ్రహార్థం చేస్తలేరా దేవుని వాక్యం ఒక రీతికి చెప్తే ఒక రీతిగా ప్రకటిస్తలేరా ఒక రీతిగా చేస్తలేరా కాబట్టి వాళ్ళకి ఎవరు వాక్యం చెప్పాలా ఎవరు వాళ్ళకి చెప్పాలా దేవుని వాకిసిన మోహమాటం అవసరం లేదు మనం చెప్పే ప్రతి వాక్యం ప్రేమతో చెప్తాం కదా ప్రేమతో చెప్తాం ఒక దశలో కఠినంగా ఉండొచ్చు వాక్యం కానీ నువ్వు స్వీకరించాలా అది కఠినమైనది స్వీకరించాలా కాబట్టి నాకు ఎప్పుడు మంచిగా ఉండాలా అంత ఆదరణకరంగా ఉండటంటే కాదు నువ్వు నరకానికి పోతావు నీకు అంత ఆదరణ అది ఆ రీతిలో బలాకారం అది ఒక బలాత్కారం అన్నట్టు నిం బాగానే ఉన్నాను నాకు అంత మంచిగా నాకు ఎలాంటి శోధం లేవు ఎలాంటి శ్రమం లేవు నాకు అన్ని బాగానే ఉండి నాకు అన్ని సమృద్ధిగా దేవుడు ఇచ్చిన ఇచ్చిండు దేవుడు నీకు సమృద్ధిగా కానీ సమృద్ధికరమైన జీవితము దేవుడు ఎందుకు ఇచ్చిండు నీకు సమృద్ధికరమైన జీవిత అనేకులకి ఇవ్వటానికి అనేకులకి ఇవ్వటానికి దేవుడు మనకు అరీతికి ఇచ్చాడు నేను ఎందుకు ధనికుడిగా దేవుడు బుట్టిచ్చాడంటే పేదవాళ్ళకి సాయం చేయడానికి దేవుడు నేను ఉన్నత స్థితులు ఎందుకు దేవుడు పెట్టినంటే పేదవాళ్ళకు సాయం చేయడానికి కాబట్టి ఈ రోజు దనికులు ధనికులు లాగా ఉన్నారు పేదవాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు సరే ఎందుకు పేదవాడుగా ఉంటాం దేవునికి ఇష్టమా ఇష్టం లేదు కానీ వాడు ధనికుడిగా చేయాల్సిన బాధ్యత ఎవరిది ధనికులది పేదవాడిని ధనికులు చేయాలి అంటే వాడు విధానాలు చూపించాలి వాడికి కానీ ఈరోజు చూపిస్తున్నారా పాస్టర్లే ధనికులు ఈ సంఘాలు ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళు అయిపోయారు పీనుగా ఎక్కడుందా గద్దలు అక్కడ పోగొట్టే పీనుగుల లాగా పీక్కొని తింటు గద్దల్లాగా పీక్కొని కానీ వాళ్ళ ఆత్మలు వాళ్ళ మాంసమే ఉంది కానీ వాళ్ళ దేహము ఎంత భయంకరంగా గాయపరచబడుతుంది అనేది ఎవరు గ్రహించగలరు అక్కడ ఉన్న వాళ్ళు అంత అన్ని సంస్థల సమాధులు చేస్తూ ఉంటే ఎవడన్నా వాడు సాధు చేయగలిగిన ఎవరు చేయలేడు ఏసి ప్రభు అది ప్రభు తప్ప ప్రభు ఇచ్చిన ఆత్మ ప్రభు చేసిన ఆత్మ దేవుడు చేసిన మనిషి కాబట్టి అది గ్రహించాలంటే దేవుడు తప్ప ఎవడు గ్రహించలేడు తర్వాత ఆ గ్రహింపు దేవుడు మనకిచ్చింది కాబట్టి మనం మనకు ఆ గ్రహింపు దేవుడు ఇచ్చింది కాబట్టి మనం ఆ ఆత్మను మన వివేచిండి విడుదల చేయటం తప్ప ఎవరు కూడా విడుదల చేయలేదు ఈ లోకంలో ఎన్నో చట్టాలు తీసుకొచ్చినారు ఎన్నో చట్టాలు తీసుకొచ్చింది కదా దిశ చట్టం అని తీసుకొచ్చినారు ఎందుకు ఆ చట్టం తీసుకొస్తే మనుషులు భయపడతారని కానీ ఎవరన్నా భయపడుతుండ ఎన్ని చట్టాలను తీసుకొచ్చినా ఎన్ని తీసుకొచ్చినా కానీ అవి మానవ విధులు మానవ జరిగిన చట్టాలు వాటి వల్ల ఏం కూడా వదగదు కాబట్టి వాడు ఎన్ని చట్టాలు తీసినా కానీ మారాల్సింది చట్టాలు కాదు మార్చాల్సింది చట్టాలు కాదు మనిషి హృదయం మారాల నీ హృదయంలో అది తప్పు అది పాపం అని తెలిస్తే ఎదుటి వాళ్ళని చూస్తే నీ కళ్ళు చూస్తే అది పాపం తెలిసి నీ హృదయంలో తలించి ఇది పాపమని తెలుసుకొని దాన్ని ఇస్త అసహించుకొని పోతే తప్ప నువ్వు ఎన్ని ఏ చట్టం కూడా నేను మార్చలేదు అది ఒక మృగం లాంటిది కదా మృగం మృగం అని ఎట్ట అది ఇంకా మృగంలాగా తయారు చేస్తుంది అంటు కానీ మృగాన్ని మార్చాలంటే మనిషిని మృగంలాగున్నాడు ఈ రోజు వాడిని మార్చాలంటే వాళ్ళ హృదయం ఫస్ట్ మారాలా కాబట్టి ఆ హృదయాన్ని ఎట్ట మారుతుంది అది ఎట్ట గ్రహించగలగారు మనిషి వాళ్ళ హృదయంలో పాపం యోచన చేస్తుందని ఎవడు చెప్పాలా ఎవరు చూడాలంటే ఎవరు తెలియదు ఏ గవర్నమెంట్ కూడా తెలియదు ఏసు ప్రభు తప్ప ఆ హృదయం కానీ మారితే అంత మారిపోతుంది కాబట్టి అలాంటి హృదయం మంచి చెడ్డ హృదయం వ్యాధిమైన హృదయం కాబట్టి స్వస్థతలు కావాల్సింది శరీరానికి గాదు నీ హృదయానికి కావాల ఫస్ట్ స్వస్థత అక్కడి నుంచే ఇవన్నీ తయారైతాయి అనమాట దానికి స్వస్థత వస్తే అన్ని క్లియర్గా అన్ని సమస్తము తేటగా కనిపిస్తుంది ఏది పాపము ఏది అనేది అక్కడ కాబట్టి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని విధానాలు తీసుకొచ్చినా కానీ మనిషి జీవితాన్ని మార్చవు అవన్నీ మానవ అట్లా బోధిస్తున్నారు ఈరోజు పాపక్షమాపణ రక్షానుభము ఆ పశ్చాత్తాపము ఇవన్నీ బోధలు ఇప్పుడు అన్ని లేకుండా ఐశ్వర్ ఐశ్వర్య బోధ రకరకమైన బోధలు తీసుకొచ్చి మనుషుల్ని ఉయ్యాల ఊపుతున్నారు ఈరోజు పాపాన్ని అది ఒక బలాత్కారం కదా ఆక్రమించుకొని ఎక్కడ లాభం మన వెళ్ళిపోతే ఎక్కడ లాభం ఉంటుందని చెప్పి ఆ రీతికి వాళ్ళని పట్టబడి వేస్తూ ఉంటే కానీ వాళ్ళ ఆత్మలు మటుకు అవి గోవచిస్తూ ఉన్నాయి అది వాళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళకి కూడా అర్థం కావట్లేదు కానీ ఎవరికి అర్థమవుతుంది ఈరోజు దేవుడు చూస్తున్నాడు అయ్యో నా బిడలు నశించిపోతున్న జ్ఞానం లేక నా బిడలను ఆక్రమించుకోండి అని అందుకే దానిల గంధంలో ప్రభు అంటాడు ఈ లోకప రాజ్యాలన్నీ కూలిపోవాల్సిందే మన ప్రభు రాజ్యము రావాల్సిందే ఆ రాజ్యంలో ఆకలి ఉండదు దప్పిక ఏముండదు ఎలాంటిది ఉండదు ఆ రాజ్యం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు కానీ సైతాను ఏం చేస్తున్నవాడు వాడు వాడు రాజ్యం లాగా మార్చుకొని వాడు ఏళ్తున్నాడు కానీ ఇది గ్రహిస్తే లేదు ఈరోజు గ్రహింపు లేదు ఈరోజు సైతానే దేవుని మందిలో ఉన్నాడని ఉంది వాక్యం కదా కాబట్టి దేవుడు ఆయన రాజులాగా నేను మేము వింటే వీళ్ళేం చేసిండ్రు మాకు రాజు కావాల ఆయననే రాజులాగుంటే ఆయనను పక్కన పెట్టేసి వేరొక రాజుని పెట్టుకున్నారు ఇంకెవడు ఉంటాడు వేరొక రాజు సైతాను వాడు బానిసలు మనిషిని బానిసలుగా చేస్తారు నరహత్య చేస్తారు చంపుతాడు వాడు కానీ ఈరోజు అలాంటి గ్రహింపు లేదని ప్రవక్తలు కాలం నుంచి యహోను కాలం వరకు ప్రవక్తులు ఉన్నారు కానీ అందులో బలవంతంగా జ్వరబడుతున్నారు మనుషులు కానీ ఏస్ ప్రవంటడు దాని ఫలము పర్లోక రాజ్యం మించి తొలగింపబడి శాస్త్ర పరిస్థితులతో మాట్లాడుతారు దాని ఫలములు ఇచ్చే వారికి ఇస్తానన్నాడు ఫలములు ఇచ్చే దేవుని రాజ్యం అందుకే ప్రవంటడు చిన్నమందా భయపడకు దేవుని రాజ్యం మీకు అనుగరించబడింది అంటాడు కాబట్టి పర్లోక రాజ్యము మనకు అనుగరించబడింది వారికి కాదు పర్లోక రాజ్యాల్లో మీ పర్లో మర్మములు రాజ్య మర్మంలో మీకు అనుగ్రించబడ్డాయి కానీ వారికి అనుగ్రహించబడలేదు మరి వారెవరు వీళ్ళెవరు చూడండి ఈ రోజు ఆ రీతిగా ఆధిపత్యం కొరకు ఆ రీతిగా మనుషులు జీవిస్తూ తప్పు తప్పుదారి పట్టిస్తూ ఎంతో మందిని మారుస్తున్నారు కోపాలు ద్వేషాలు ఇవన్నీ సంఘాలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకు కనిపిస్తుంది కాబట్టి అలాంటి టీచింగ్స్ లేవు కాబట్టి కాబట్టి అది బలవంతుల చేతిలో పట్టబడింది బలాత్కారుల చేతిలో పట్టబడింది తన విడిపించాల కాబట్టి మార్టిన్ లోధరు ఆయన కింగ్ కింగ్ మార్టిన్ లోధరు ఆ క్యాథలిక్ మతస్థుల నుంచి ఆ విగ్రహాల నుంచి మొత్తం సగం చచ్చి చీలిపోయింది బయటకు వచ్చేసింది ఇది సత్యం అని వాళ్ళు ఒక్క వ్యక్తి ద్వారా ఆ భూతముల బోధ నుంచి దయ్యాల బోధ నుంచి ఆ బలాత్కారమైన ఆ బానిసత్వం నుంచి వాళ్ళు ఆయన బయట తీసుకొచ్చి ఎంతో రక్షణలకు వచ్చినారు ఒక్క వ్యక్తి మాటి కాబట్టి చూడండి ఈరోజు అలాంటి సేవకులు అలాంటి సేవ మనం చేయగలమా అపోస్తులు కూడా ఆయన అలాంటి సేవ చేసింది ఎంతో మంది అనులు రక్షణ నడిపించగలిగినారు ఎంతో మంది యూగులు రక్షణ నడిపించగలిగినారు ఆ విధానాలు చెప్పగలిగినారు వాళ్ళు ఎందుకు దేవుడు మొదట వాళ్ళ దగ్గరికి వచ్చిండు కానీ వాళ్ళు దేవుడిని స్వీకరించలేదు ఆయన తృణీకరించింది ఆయన చెప్పే మాటలు వినలేదు వాళ్ళు చివరికి ఆయన సెలువు మీద మరించే టైంకి కూడా లేఖనం నెరవేనట్టు నేను తప్పికొంచున్నాను అన్నాడు చివరి దశలో కూడా వాళ్ళు గ్రహించలేదు కాబట్టి ఇస్రామ్ ప్రజలు లేఖనాలు బాగా చూస్తారు పరిశీలిస్తారు దిష్టిగా వాళ్ళు కానీ ఆ టైంలో శాస్త్రుల పరిశీలన అక్కడ ఉన్నారు వాళ్ళు అక్కడ కానీ అప్పుడు కూడా గ్రహింపలేదు అన్నట్టు ఈ రోజు కూడా చాలా మంది గ్రహింపు ఎందుకంటే వాళ్ళు ఇంకా వాళ్ళే బలాత్కారంగా పట్టబడిన సంగతి వాళ్ళకే తెలియని స్థితిలో ఉన్నారు అన్నట్టు ఈ రోజు కాబట్టి ఆ బలాత్కారమైన జీవితంలో నుంచి వాళ్ళు విడిపించాలా అది విగ్రహార్థలాగా అయిపోయింది దయ్యాలకు ఉనిప అయిపోయింది అది బబులంలాగా తయారైపోయిందని చూస్తాం మనం ప్రకటన గ్రంథంలో ఎందుకు ప్రతి అపవిత్రాత్మకు ప్రతి పక్షులకు ఉనికి పట్టవి అందుకు బలాత్కారంతో అది పట్టబడింది ఆక్రమించుకోబడారు కాబట్టి వాళ్ళు దాని ఫలములు ఇచ్చే వారికి ఇస్తా అంటే ఎవరు ఎవరికి దేవుడు మనకు అనుగ్రహిస్తా కానీ దాని నుంచి మనం విడిపించాలంటే ఏం చేయాలా మత్తైసు వార్త పదకొండవ అధ్యాయం పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం చూడండి మత్తైసు వార్త పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో ఒకడు మొదట ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడలా ఎలాగో ఆ బలవంతు ఇంటిలో చేచ్చి అతని సామాగ్రిని దోచుకనగలడు వచ్చినక్కడ అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకోను నువ్వు చెప్తుండక్కడ కాబట్టి ఇక్కడ మనం ఏమర్థం చేసుకుంటున్నాం ఒక బలవంతుణ్ణి వాణ్ణి బంధిస్తే తప్ప నువ్వు వాడి సామాగ్రి దోచుకోలేవు సైతాన్ ఈ లోకంలో బలవంతుడు కావచ్చు కానీ ఎపెస్ఎల్ రాసిన పత్రికలో వాక్యం ఉంది తొదకు దేవుడిచ్చే మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై కాబట్టి మనం కూడా ఈ లోకంలో బలవంతులమే వాడు కూడా బలవంతుడే కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా ఆ బలవంతుడు ఇల్లు అంటే చూడండి వాడు మన ప్రభు ఇల్లు పరలోక రాజ్యం అయితే పరలోక రాజ్యాన్ని వాడు బలాత్కారంగా పట్టబడింది మనుషులు వాడు ఆ రీతిగా బానిసత్వంలో దోచుకొని అబద్ధ బోధలతో నడిపించి ఆ రీతిగా వాడు వెళ్తూ ఉన్నప్పుడు వాడు రాజుగా అక్కడ వాడు రాజుగా ఉండి వాడు ఆ రీతిగా మనుషులు నిలిచేస్తున్నప్పుడు మరియు వాడి నుంచి విడిపించాలంటే నువ్వు బలవంతుడిగా తయారు కావాలి కదా మనం బలవంతులుగా తయారు కావాలా వాడిని బంధించితే తప్ప నువ్వు వాడి నుంచి వాడి వాడి చర్ల నుంచి మనుషును బయటికి తీసుకురాలేవు అంటే నువ్వెంత బలవంతుడిగా తయారు కావాలా కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన ఒక యుద్ధం లాగానే కనిపిస్తూ ఉంటుంది యుద్ధమే ఇది కనిపించేది ఏముంది యుద్ధమే ఇది వాడి సామాగ్రిని దోచుకోవాలంటే ఏం చేస్తాడు వాణ్ణి బంధించాలా కాబట్టి వాడిని ఎవడు బంధిస్తాడు వాడిని ఎవడు జయిస్తాడు వాడు కూడా శక్తి ఉంది కానీ ఎందుకు వచ్చింది వాడి శక్తి ఆ వాక్యం ప్రకారంగా శక్తి లేదు వాడికి ఏ ప్రవే నిదా నిరాధాయుడుగా చేసిన వాడిని వాడికి ఎలాంటి ఆయుధాలు అంటే పవర్ లేదు వాడికి ఎందుకు పవర్ వస్తుందంటే మనుషులు పాపం వల్ల వాడికి పవర్ వస్తుంది మనుషులు మనుషులే వాడికి ఆయుధాలు ఇస్తుంది తెలియకుండా అదే బలాత్కారం ఆ బలాకారంలో ఉన్నారు ఈరోజు సంఘాలు అబద్ధ బోధలు అపవిత్రమైన విధానాలు మాటలు ప్రవర్తనలు ఆ రీతిగా ఉండటం వల్ల వాడికి ఇంకా ఆయుధాలు ఇచ్చినట్టు వాడు ఇంకా వాడు పవర్ చూపిస్తున్నాడు వాడికి పవర్ లేదు వాడు కూరలు తీసిన పాముడు వాడుకు దేవుడికి కూరలు తీసేసిండు వాడికి వాడిని తొక్కేసిండు సెలువు మీద కానీ వాడికి మళ్ళా వాడికి జీవం వచ్చిందంటే పాపానికి జీవము వచ్చిందంటే ఎందుకు మనుషులే దాన్ని ఆయుధాలుగా ఇస్తున్నారు అన్నట్టు అది ఒక బలాత్కారం కదా తెలియకుండానే గుడ్డితనం అన్నట్టు ఎందుకు యుగ దేవత వాళ్ళకి గుడ్డితనం కలుగజేసింది ఆ గుడితనం నుంచి విడుదల కల్పించాలంటే కళ్ళున్నవాడు కావాల ఆత్మ నేత్రాలతో చూసే వాళ్ళకి అలాంటి విధానాలు ఆత్మీయ అయిన విధానాలు వాళ్ళ ఆత్మీయ నేత్రాలు వాళ్ళకి అవి చూపించే సేవకులు కావాలా వాళ్ళ వాళ్ళకి గ్రహింపజేసే సేవకులు కావాల వాడు గ్రహించాలంటే వాడు నేను రానియడు కదా వాడు ఆల్రెడీ గారు కూర్చుండు అక్కడ వాళ్ళ దూరతడు సైతం వాడు దూరిని ఆటంక పరుస్తూ ఉంటాడు కాబట్టి అందుకు వాని ఫస్ట్ మనుషులు కాదు మన శత్రులు ఫస్ట్ వాని బంధించాలా వాడి మీద వాని ఓడగొట్టాలా అప్పుడే వాళ్ళ మనుషులు మన మాట వింటారు కాబట్టి అట్లా ఓడగొట్టాలంటే మనం ఎంత శక్తిమంతులుగా తయారు కావాలా మార్టిన్ లోతుర ఆయన ఆయన చంపటానికి ఎంతోమంది ప్రయత్నించు చనిపోయిన చివరికి భయంకరంగా ఎంతగా ప్రార్థన పరుడంటే ఆయన అంత భయంకరంగా ప్రార్థన పరుడు రాత్రంతా ప్రార్థన చేస్తాడంట మన ప్రభులాగా అంటే క్రీస్తుకు మాదిరి ఆయన బయలుపరిచిన తీస్తే ఆ మేకులు తీసిపోయి అక్కడ కొట్టిటోడంట అప్పుడు తొంభై ఒకటో రోజేమో మొత్తం బయటకు వచ్చేసింది ఈ రోజు అలాంటి ప్రార్థన జీవితం మనకు లేదు నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాలేను చేయాలని ఆశ నాకు ఎందుకంటే చేస్తే అని వేషధారణ అవుతుంది కదా కాబట్టి వేషధారణ జీవితం మనకు వద్దు ఉన్నది ఉన్నట్టే విడిచిపెట్టి దాని కొరకు మనం ప్రయాసపడాలి అందుకే ప్రార్థనలో మనం వాకింగ్ బయలుపరచబడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా విని ఆల్టర్గా లాస్ట్ టైం విన్నప్పుడు మనం అటన్నిటి ఒప్పుకుంటాం ప్రభా ఒకవేళ ఈ ఈ బలహీతనాలు ఉంది ప్రభా ఈ రోజు నాతో ఒప్పుకుంటాం మనం అట్లా ఒప్పుకోకపోతే నువ్వు ఇంకా కఠినంగానే ఉంటావు దేవుడు నీలో కార్యం చేయడన్నట్టు కాబట్టి ఆయన ప్రార్థన చేసి మన ప్రభువు రాతంతా ప్రార్థించేవాడు పగులంతా సువార్త చెప్పి ఆయన తండ్రి ఏం బయలుపరిచినో అవన్నీ పరలోకరాజు సంబంధించిన విషయాలు మొత్తం చెప్పేటోడు పర్లోకరాజ్యం ఎట్లా పట్టబడింది ఏ రీతిగా ఉంది అది ఎట్లా ఉంది ఏ రీతిగా పోల్చాలా అన్ని చెప్పిండు ప్రభు కాబట్టి అలాంటి బోధలు కనిపించవు ఆదివారం రోజు గుడ్ ఫ్రైడే రోజు ఏసు మరణించిన సిలు వేసిండు ఆరు అవే చెప్పుకుంటూ ఉంటాడు ఆయన సిలువ వేయక ఎలాంటి ఎన్ని బోధలు చెప్పిండండు ఎవరైనా చెప్తారు సంఘాల్లో ఆయన సిలువయక ముందు పర్లోకరాజ్యం గురించి ఎన్నో విషయాలు చెప్పిండు ఎన్నో బోధలు చెప్పిండు ఆయన ఆ బోధల్లో ఎన్నో ఆత్మమైన సత్యాలు సంఘం ఎట్లా ఉండాలా మనుషులు ఎట్లా ఉండాలి ఎట్లా జీవించాలా పర్లోకరాజ్యం వేరెత్తిగుంటుంది అది ఎట్లా ఉంటది అన్ని చెప్తే అవన్నీ గ్రహింపు లేకుండా ఏసు మరణించి చివరికి ఏడు ఏడు మాటలు చెప్పేసి ముగించేసి గమ్ముంటారు తర్వాత ఏం జరిగింది ఆయన ఏడు మరణించక ముందు ఎవరైనా చెప్పారంటే అది కేవలం కేబీపీఎంకే బయలుపరచబడింది ఆ వాక్యము ఒక సంఘంలో చెప్పాలని నేను ఎంత ఆతతో కానీ అది అవకాశం దొరకలే కాబట్టి ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం కానీ ఒక్కటన్నా కొన్ని చెప్పదవని ఎంత ప్రయాసపడుతున్నా కానీ అది కావట్లేదు కొన్నిట్లు దేవుడు పర్మిషన్ ఇస్తే కొన్ని కావట్లేదు ఎందుకంటే ఒక టైం కావచ్చాము కాబట్టి చూడండి ఎందుకు రానిరు అంటే బలాత్కారం ఆక్రమించుకోవటం వీళ్ళు నా రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు ఇది యుద్ధం కదా నా రాజ్యం ఎక్కడ ఆక్రమించుకుంటూ నా చర్చ ఎక్కడ ఇవి అన్నమాట ఈరోజు జరుగుతున్నవన్నీ కాబట్టి ఆ విధానాల్లో మొత్తము నుంచి ఆ గుడితన నుంచి మనుషులు బయట తీసుకురావాల కాంగ్రిగేషన్ గొప్ప జన సమూహం అంతా వాళ్ళు పట్టబడి వాళ్ళు కాబట్టి వాళ్ళు విడిపించాలంటే నువ్వు బలవంతుడిగా తయారు కావాలా మనం పోరాడేది ఆకాశం దురాత్మ సమూహంతో నిమిషం మీద అన్న వాయిస్బడతలేదు రాబన్నా మ్యూట్ లో పడ్డది మ్యూట్ లో పడింది సిస్టర్ చూడండి ఎందుకంటే మనం పోరాడే దురాత్మ సమూహంతో కాబట్టి ఈ దురాత్మ సమూహములు ఈరోజు మనుషులు బలాత్కారంతో పట్టబడి వాటిని ఆక్రమించుకొని వాటి ఉనికి పట్టి వెళ్తూ ఉన్నాయి ప్రతి విగ్రహం వెనక దురాత్మ ఉంటుందని ఉంది వాక్యం కాబట్టి అందుకే ప్రతి దశలో మనకు దేవుడు ఆ విధంగా నేర్పిస్తూ ఉన్నాడు అందుకే మోసే ఐగుతు దేశం నుంచి ఆ దేవుని బిడలు బానిసత్వం ఎప్పుడో వెళ్ళిండరు వాళ్ళు నాలుగు వందల అప్పుడే వెళ్ళిండరు కానీ వెట్టి చాకిరితోని ఎంత భయంకరమైన పనులు చేస్తా వాళ్ళని హింసిస్తూ ఎంత భయంకరంగా ఉంటే అబ్రహాము ఈసాబ్ యాకోబు చేసిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళు మూలుగులు విన్నాడు దేవుడు అందుకు మోషేను పంపించిన ఐగుప్తు దేశానికి దేవుడు ఈ రోజు కూడా వాళ్ళ మూలుగులు వింటున్నాడు వాళ్ళు ఎట్లా మూలుగుతున్నారో ఎంత బానిసత్తులు ఎంత హింసల పాలవుతున్నారో వాళ్ళ ఆత్మలు మూలుగుతున్నాయి కానీ మనుషులు పైకి బానే కనిపిస్తున్నారు కానీ వాళ్ళ ఆత్మలు మటుకు మూలుగుతూ ఉన్నాయి వాళ్ళ మూలుగు విన్నా నేను దిగు ఆయన దిగొచ్చింది కిందికి మోషే దగ్గరికి వచ్చిండు ఆ మండు చిన్న పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు కూడా దేవుడు మన మధ్యలో దిగొచ్చిండు ఆ మూలుగులు వినడు ఆ బాణిసత్వం నుంచి ఆ బలాత్కాల నుంచి వాళ్ళని విడిపించాలా ఎవరో పోయి విడిపిస్తారు మోస చెప్తున్నాడు నా వల్ల కాదు ప్రభావ కాదు నువ్వే పోవాలా చూడండి దేవుని ప్రణాళిక దేవుని విధానము ఒక్కొక్కరి ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది ఆ కాలంలో ఒక్కొక్క వ్యక్తిని ఏర్పరచుకోండి ఈ చివరి కాలం అందరినీ ఏర్పరచుకున్నాడు దేవుడు కానీ సంఘం ఏం చెప్తా తెలుసా నీకు పిలుపు ఉండాలా నీకు అది నీకు సంఘం లేదు నువ్వు అక్కడ ఇక్కడ సంఘం ఏంది బ్రదర్ సంఘం ఏంది ఎవరు సంఘం ఇవన్నీ ఆ రీతికి ఉంది ఇదంతా ఇదొక బలాత్కారం అన్నట్టు మనుషులు రాలేరు కాబట్టి ఈ విధానాలన్నీ మారాలంటే నువ్వు యుద్ధం చేయాలా కాబట్టి అది ఎట్లా చేయలేని మనుషులతో కాదని మనకు తెలుసు కాబట్టి ఆ బలవంతు ఇంట్లో నువ్వు చొచ్చి వాణి వాడిని వాడున్న సామాగ్రి అంటే మనుషులు ఆత్మీయ దశలో వాడు వాళ్ళు ఆక్రమించుకున్న మనుషుల్ని నువ్వు బయట తీసుకొని రావాలంటే నువ్వు వాడు వాడ గమ్యంలోకి పోవాలా అది చీకటి కదా చీకటి చీకటిలోకి పోవాలంటే నువ్వు వెలుగు కదా దేవుని వెలుగు నువ్వు ఆ వెలుగు ఎప్పుడైతే ఆ చీకటిలో పడతుందో చీకటి మాయమైపోతుంది అప్పుడు వాళ్ళు గ్రహించగలరు ఇంతకాలం మేము చీకట్లో ఉన్నాం ఇప్పుడు మేము వెలుగులోకి వస్తామని ఆ వెలుగు ఏ స్ప్రవ్ వెలుగు ఎప్పుడైతే వాళ్ళు అప్పుడు వాళ్ళు గ్రహించగలరు మేము ఇంతకాలం చీకట్లో ఉన్నామని అంత ఈజీగా వాడిని రానియాడు కాబట్టి కాబట్టి దేవుడు తెలుస్తుంది మనకు అందుకే మనము ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఏ ఊరు పొలి అడుగుపెట్టినా కానీ ఫస్ట్ ఆ దుష్ట శక్తులను బంధిస్తాం ఫస్ట్ ఆ ఊరికి సమాధానం చెప్తాం అంత నిర్మాలోషంగా ఉంటుంది అంత ఎందుకంటే ఆ దయ్యాలు వెళ్ళిపోతాయి అది దేవుడు ఆఫ్ సీక్రెట్ దేవుడు మనకు బయలుపరి అందుకే నేను ప్రతి దశ ఎవరి ఇంట్లో అడుగుపెట్టినా ఏసుక్రీస్తున్నావు గృహానికి సమాధానం కలుగును కాక పది చీకరు శక్తులను వేసిన మనం పంధిస్తున్నాం ఈ ప్రాంతంలో ఉన్న దురాత్మను ఆ రీతిగా మనం చేయకపోతే వాడి మీద మనం విజయం పొందలేం అప్పుడు మనుషులు ఏం చేసి సునాయసంగా ఇంటర్ వాక్యం లేకుంటే అన్ని డిస్టర్బెన్స్ అన్ని క్రియేట్ అయితేనే కాబట్టి మనం పోరాడేది దురాత్మ సమూహంతో అని ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు చూడండి తర్వాత చూడండి ఆ అందుకే ఒక విషయము దేవుడు మనల్ని రాజులని యాజక సమూహంగా దేవుడు తయారు చేసింది కదా కాబట్టి వారి చీకట్లో నుండి ఆశరికమైన వెలుగులోకి నడిపిస్తే ఆయన గుణ అతిశములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులని యాజక సమూహం నువ్వు యాజకుడు రాజు రెండు రోల్స్ నువ్వు పాటించాలా యాజకుడు అంటే మనుషులను ప్రభుత్వంతో నడిపించేవాడు యాజకుడు బలి అర్పణ అర్పించేవాడు విజ్ఞాపన చేసేవాడు ప్రభుత్వం నడిపించేవాడు రాజు అనేవాడు మనుషులు చేసేవాడు రాజ్య పరిపాలన ఎట్లా జరుగుతుంది ఎలాంటి దుష్టత్వం లేకుండా ఎలాంటి పరిపాలన అందించాలనేది దేవుని పరిపాలన ఎట్లా ఉండాలా మనుషుల్ని చూసుకునే ఆ రాజులాగా ఉండాలన్నట్టు కాబట్టి ఇది ఒక యుద్ధం లాంటి ఉంటారు అయితే ఆ ఈరోజు జరుగుతున్న విషయం ఏంటంటే ఆ ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేరుకున్నా కాబట్టి మొదటి దినరత్వాంతముల గ్రంథంలో నుంచి రెండో దినరత్వాంతం గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తాము రెండో దినరుత్వాంతములు ఇరవై నాలు అధ్యాయం ఇక్కడ ఏషియా ఏషియా గురించి రాసి ఉంటుంది ఇక్కడ వాక్యం రాయబడి ఉంటుంది కాబట్టి ఈ వాక్యం ఎప్పుడు మనం ధ్యానించిన వాక్యమే కానీ ముప్పై నాలుగో అధ్యాయం చూడండి ముప్పై నాలుగో అధ్యాయము తీసి పెట్టుకోండి తర్వాత మొదటి రాజుల గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తాం మొదటి రాజులు పదకొండవ అధ్యాయంలో ఇక్కడ ఒక రాజు గురించి ఇక్కడ మనం చూస్తాం ఈ రాజు పేరు ఎరబమ్ ఈ ఎరోబము ఇక్కడ ఏది ఎరోబం అనేవాడు ఒక రాజుగా ఉన్నాడు ఇక్కడ కాబట్టి దేవుడే అతను రాజుగా చేయిస్తాడు ఎందుకంటే సలోమను దేవునికి అవిదీయత చూపించినప్పుడు హదదు అనే ఒక వ్యక్తికి ఏదో మీ సంతతి వాళ్ళకి దేవుడు రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు ఆయన అతని తీసేసి ఎందుకంటే అతని విగ్రహాల తట్టి కాబట్టి తర్వాత ఏం జరుగుతుందంటే ఒక ప్రవక్త వస్తాడు ఒక ప్రవక్త వచ్చేసి ఆ ఎరోబం దగ్గరకు పోయి ఆ ఈ రాజ్యాన్ని నేను మీకు ఇస్తా పది గోత్రికలు నేను మీకు ఇస్తా అని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడతాడు ఎరోబంకి కాబట్టి వీళ్ళంతా దావిదు నడిచినట్టు నడుస్తలేరు కాబట్టి వీళ్ళంతా పాపం చేసి దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారు ఆయన దావిది యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి కాబట్టి ఈ ప్రజలు ఆ రీతిగా లేరు కాబట్టి నువ్వు సరి చేయాలని చెప్పి ఎర్రబమ్ దేవుడు రాజుగా పెడితే ఎర్రబం ఏం చేసిండు చూడండి దేవుడు నిన్న ఒక సంఘానికి ఒక సేవకుడికి ఒక రాజులాగా దేవుడు నేను ఎందుకు ప్రజల పరిపాలన బాగోగులు దేవుని మార్గంలో నడిపించటానికి కానీ ఈరోజు ఏం జరుగుతుంది అక్కడ నిమిషంలో పదకొండో అధ్యాయంలో పన్నెండవ అధ్యాయంలో ఈయన ఈ రెహబాము పట్టాభిషేకం చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తారంటే అతను అక్కడున్న వాళ్ళంతా కూడా విరోధంగా తయారైనప్పుడు ఈ ఎరోబాము చంపాలని చేసినప్పుడు ఇతను ఐగుప్తుకు మళ్ళీ తిరిగి వస్తాడు తిరిగి వచ్చినాక ఏం చేస్తారంటే ఈ రెహబం అనేవాడు వాళ్ళకి ఎంత భయంకరంగా వాళ్ళకి కష్టాలు పెడతా అంత భయంకరంగా పెడతా ఉంటే వాళ్ళు మాకు వద్దు అని చెప్పి ఎరోబం దగ్గరికి వచ్చినప్పుడు ఎరోబం ఏం చేస్తాడు రాజుగా చేస్తాడు ఎరబం రాజుగా చేస్తాడు చేసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక విషయము అక్కడ వీళ్ళంతా మళ్ళా సమకూడి అంతా కలిసి ఎరోబం మీద వాళ్ళ ఇద్దరికి పోతుంటే దేవుడు ఆపుతాడు ఒక ప్రవక్తను పంపించి అక్కడ ఆపుతాడు దేవుడు అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ మళ్ళా ఈ స్థల ఈ ఎరబొమ్ముని వీళ్ళంతా కలిసి రాజుగా ఎన్నుకుంటారు ఎరబొమ్ము తొంట్రవాడు ఎన్నుకుంటాడు తర్వాత ఆ అక్కడ ఏం జరుగుతుందంటే ఒక విషయం అక్కడ జరుగుతుంది అక్కడ ఏంటంటే ఈ ఎరబామ అనేవాడు ఏం చేస్తాడంటే ఆ దేవుని యాజకులు లేవీలు కొంతమంది యాజకులు అర్పణ బలు అర్పించే వాళ్ళు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఈ యా ఈ రెహబమ్ ఈ ఏం చేస్తాడంటే బలిపేట మీదకి ఎక్కేసి దహన బలి అది ఎట్లా అర్పిస్తుందంటే అది భయంకరంగా ఉంటుంది అది చూడండి చాలా భయంకరంగా ఉంటది చూడండి ఏ రీతిగా ఉంటుంది అంటే అక్కడ రాసింది చూడండి పదకొ వచనంలో చూడండి ఇరవై వచనంలో ఈ జనులు ఎరుషులే ఉన్న యహోవ మందిర జనులు అర్పించటకు ఎక్కి పోవచ్చునే నెడల్లా ఈ జనుల హృదయము యూద రాజైన రెహబమ్ అను తమ యజమాని తొట్టి తిరుగును అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబమ్ నద్దుకు మరలా చేరుదురు ఇతను చూడండి ఇతను భయం చూడండి ఈ జనులందరూ కూడా ఇక్కడ ఇక్కడ ఒక విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల ఇక్కడ ఒక విషయం జరుగుతుంది ఏంటంటే ఈ ఎరోబమ్ ఏం చేస్తుందంటే ఒకవేళ ఈ ఎరుశరంలో ప్రజలంతా ఇసరాల ప్రజలంతా కూడా ఎరుసరంలోకి పోయి దేవుని ఆరాధించాలా బలు అర్పించాలా కాబట్టి ఒకవేళ నేను రాజుగా ఉండి మళ్ళా వీళ్ళు అక్కడికి వెళ్తే ఎక్కడ ఆ రాజు తన వైపు తిప్పుకుంటాడు అని చెప్పి ఈయన ఏం చేసిందంటే హృదయంలో అనుకుంటాడు మనుషులు ఏమని వీళ్ళు అక్కడ పోతే వీళ్ళంతా మళ్ళీ అక్కడ పోతే నా పరిస్థితి ఏం కావాలా అని ఆలోచన ఏం చేస్తానంటే ఒక విషయం అక్కడ చెప్తా ఉంటాడు ఏం చెప్తారంటే ఇరవై ఏడు వచనంలో ఎరబొమ్ము ఎరబొమ్ము తన హృదయం తలించి ఆలోచన చేసి రెండు బంగారు దూడలను చేయించి జనులను పిలిచి ఎరుశులెమునకు పోవటకు మీకు బహు కష్టము ఇస్రాయిల్ ద్వారా నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పి ఒకటి బేతేలు ఒకటి దాను ఉంచెను ఈ రెండిటిల్లో ఈ దాని వరకు ఈ రెండింటిలో ఒకదానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యములు పాపమునకు కారకమ కారణమైందంట ఇక్కడ మనం ఏమర్థం చేసుకుంటామంటే ఇక్కడ దేవుడు ఎందుకు దేవుడు రాజుగా పెట్టింది ఎరోబమ్ ఒక ప్రవక్తను పంపించి కానీ తిరిగి ఈయన ఏం చేసిందంటే బంగారు దూడ చేయించి ఒకటి దాని దగ్గర ఒకటి బేతల దగ్గర పెట్టి ఎరుసల ఐగుత్తుల నుంచి వచ్చిన మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఇదే అని చెప్పి జనులు మోసాగించి ఏం చేసిండు అనేకుల్ని ఆ ఎరుశులేము తట్టు పోనీకుండా ఆపి విగ్రహారిదికుల్లాగా తయారు చేసిన అన్నట్టు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒక ఆత్మీయ సత్యం ఏంటంటే ఇక్కడ ఈ జనులు ఇతను ఏం చేస్తుండే ఇక్కడ ఎరుశులేము అంటే దేవుని మందిరం కదా ఆత్మీయ దశలో పరమ ఎరుషు అంటే మన ప్రభు కాబట్టి ఎరుశులేం మందిరంలో ఆ కాలంలో దేవుని ఆరాధించే అక్కడికి వెళ్ళి బలులు అర్పించే వాళ్ళు దేవుని మహిమపరిచేవాళ్ళు అక్కడ బలి అర్పణలు అవన్నీ చేస్తే కాబట్టి దేవునికి దూపం ఇష్టోళ్ళు కాబట్టి అలాంటి ప్రాంతానికి ఈ వ్యక్తి పోనీయకుండా ఏం చేస్తుందంటే అడ్డగిస్తున్నాడు ఇక్కడ అంటే బలంతం చేస్తుంది ఇక్కడ వీళ్ళు బలాత్కారంగా అక్కడ పోతే వీళ్ళు ఎక్కడ మళ్ళీ అక్కడ వాళ్ళవశం చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు ఒక పన్నాగం పండి ఒక హృదయంలో ఆలోచన చేసి రెండు దూరం చేసి ఒకటి దాను నందు ఒకటి అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అతను సంబంధించిన విధానాలు చుట్టుపక్కలంతా అక్కడ పోనీకున్న వైపును అతను ఆలోచన చేసి వాళ్ళని ఆపేసిండు అక్కడ చేయటం వల్ల ఏం చేస్తున్నారు మనుషులందరూ కూడా విగ్రహ హార్థికుల్లాగా అయిపోయినారు కాబట్టి ఈ రోజు మీరు మీరు చూస్తే ఇది బలాత్కారం అనిపిస్తలేదు ఇక్కడ ఇతను దేవుని బిడ్డల్ని బలాత్కారం చేస్తాడా బలాత్కారం చేసి ఏం చేస్తాడు విగ్రహహార్థికులుగా తయారు చేసింది ఈ రోజు కూడా అట్లనే జరుగుతుంది విగ్రహ హార్థికుల్లాగా తయారు చేసిండు దేవుని బిడ్డల్ని విగ్రహార్థికుల్లాగా తయారు చేస్తే కాబట్టి ఎరుశలేం అంటే దేవుని మందిరానికి అంటే పరమ ఎరుశులెం ఆత్మీయ దశలో మీరు అర్థం చేసుకోండి పరమ ఎరుశులమైన దేవుని సన్నిధికిని పోనీయకుండా ఇతను అడ్డగించి విగ్రహ తీసుకొచ్చి పెట్టి ఇదే దేవుడు అంటే ఆ ప్రజలకు కళ్ళు లేవా వాళ్ళు కనీస అలాంటి దూడం చేస్తేనే దేవుడు మొత్తం కాల్చి పడేసింది దేవుని అగ్గించబడి కాల్చిపడేసి మొత్తం ఆ భూకంపం వచ్చి మొత్తం చచ్చిపోయిన తెగులు వచ్చేసింది అక్కడ సేనావి పర్వతం దగ్గర కింద కానీ వీళ్ళకి కొంచెమైనా తెలివి ఉందా లేదా అంటే చూడండి జ్ఞానం లేదన్నట్టు ఏది విగ్రహమా ఇది నిజంగా దేవుడు ఎట్ట ఐగుప్తు చేసిన దేవుడు ఈయన ఎట్టయితుడు ఆయన మేఘస్తంభం వల్లే పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం లాగా నడిపించండి ఆయన స్వరం ద్వారా మాట్లాడి దేవుని మహిమ అక్కడ దిగిందేం ఆ గుడారం మీద ఎన్నో అద్భుతాలు చేసిండు మోష ద్వారా మాట్లాడండి అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ఏం ఈ ఎరవని ఎన్నుకున్నారు కావాలని ఈడే కావాలం మాకు రాజు అక్కడ వద్దని చెప్పి ఇక్కడికి వచ్చేసిండ్రు కానీ ఇక్కడ ఈడే ఈడేం చేస్తున్నాడు ఈ రాజు మనుషుల్ని విగ్రహార్థకులాగా తయారు చేసింది బలాత్కారు అక్కడ బోనీకుండా ఆపేసి పన్నాగం బంధి విగ్రహా లాగా తయారు అక్కడే ఆపేసిండు ఈ రోజు కూడా సంఘాలు అట్లనే ఉన్నాయి బయటకు మొత్తం కంచు కట్టేసిండు అన్నట్టు బలవంతంగా జబర్దస్తిగా ఎవరిని బయటకు రా లోపలికి రానికుండా వాళ్ళే వాళ్ళ సంబంధించిన బోధకులే చేసుకొని ఇదే దేవుడు ఇదే సత్యం అని చెప్పుకొని మనుషులు ఇంకా బాణిసత్వం పడేసి చేస్తా ఉన్నారు అది ఎవడు గ్రహిస్తున్నాడు ఎవరు గ్రహిస్తున్నారు అది ఆత్మీయంగా ఉన్నవాడే గ్రహించగలడు భక్తికి సంబంధం గ్రహించలేడు ఎందుకంటే చీకటి చీకటే చీకటికి చీకటే పొత్తు వెలుగుకు వెలుగు పొత్తు కాబట్టి చీకటికి వెలుగు పొత్తు ఉండదు ఎప్పుడు కూడా కానీ వెలుగు ఎప్పుడైతే చీకట్ల మీద పడతుందో అది అది అది మాయమైపోవాల్సి ఉందే కానీ ఆ వెలుగు ఎప్పుడు పోయి పడాలి వాళ్ళ మీద ఎప్పుడు ఆ చీకటి నుంచి ఆ కాదు చీకటి కాలం ఇది ఇంతకాలమే చీకట్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మాకు వెలుగు వచ్చింది ఇప్పుడు మాకు సమస్తం తేడాగా అనిపిస్తుందని ఎవరు చెప్పాలా ఈ ఎరోబోన్ పెట్టిన దేవుడు ఎందుకు విగ్రహార్థికులాగా తయారు చేసింది ఈ రోజు కూడా సేవకులు కాంక్రిగేషన్ని విగ్రహార్థికులాగా తయారు చేసినారు బలవంతం చేస్తున్నారు వాళ్ళు చూడండి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా దేవుడు చూస్తూ ఊరుకోడు తర్వాత ఏం చేసింది అక్కడ చూసిన తర్వాత ఆ ముప్పై రెండో వచనంలో ఏం జరుగుతుంది అక్కడ కొందరు చూడండి మరి అతడు ఉన్నత స్థలంలో కట్టించి మందిరంలో ఏర్పరిచి అంటే మందిరం ఇక్కడే కట్టేసిండు ఎరుసలే మందిరంలో పోతున్న దేవుని బిడ్డల్ని ఇక్కడ ఆపేసి ఇక్కడే మందిరం కట్టేసి ఎక్కడ పడడానికి వీలేదని చెప్పి అక్కడ వాళ్ళని ఆపేసిండు లేవీలు కాని సాధారణమైన వాళ్ళు కొందరు యాజకులుగా చేసింది ఇప్పుడు మీరు చేస్తున్నారు ఊళ్ళలో చూడండి ఎక్కడ పోయినా కూడా సేవకు దేనికి పనికి రావడం అంటే వాళ్ళకి పాపం తెలీదు వాని గురించి మనం తప్పుగా మాట్లాడతలేం ఏమి తెలియని వాళ్ళని పెట్టి వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులను పెట్టేసి సేవ నడిపిస్తున్నారు ఏ పెడితే వాళ్ళు ఎక్కడ కబ్జ చేసుకుంటున్నారు చర్చను ఈ రోజు లేరు అట్లాంటి పాస్టర్లు కాబట్టి ఇక్కడ సాధారణమైన ఒక మనుషులు అంటే వాళ్ళ యాజకులు కాదు వాళ్ళని పెట్టిన అక్కడ ఎరవమ్ము యూదా దేశమందు మందు జరుగు ఉత్సవం మాసమందు ఉత్సవము దినమందు మాస మందు పదిహేనో దిన మందు జరప నిర్ణయించి బలిపీఠ మీద బలులు అర్పించుతూ వచ్చింది ఈ ప్రకారము బేతీల తాను చేయించిన దూడలకు బలు అర్పించు ఉండెను మరియు తాను చేయించిన ఉన్నతమయ స్థలములకు యాజకులు బేతీల నందు నుంచెను ఈ ప్రకారము అతడు యోచించిన దాన్ని ఇది యోచన అంటే ఇది పన్నాగం అన్నట్టు హృదయంలో యోచన హృదయంలో ఆలోచన చేసిన అందుకు మనం హృదయాలు ఎవడో హృదయం ఎట్లుందో ఎవడికి తెలుసు అందుకు ప్రవ్వ ఇతను హృదయం మాకు ఎట్లుందో చూపించి ప్రవ ఎందుకంటే చూడండి ఒక బలహీత అక్కడ ఉంటుంది ఒక బలహీత ఏంటంటే దేవుడికి వివేచన వారం ఇచ్చిండనుకో దేవుడు ఒక వ్యక్తి గురించి నీ దేవునికి చూపించిండనుకో అప్పుడు నువ్వేం చేస్తూ ఆ వ్యక్తిలో దుష్టత్వం పాపం ఉందనుకో అప్పుడు నువ్వేం చేస్తూ దేవుడికి చూపించిండు నువ్వేం చేస్తావు ఆ వ్యక్తిని వరే నువ్వు పాపిరా నువ్వు అదిరా ఇది అని చెప్పి వాడిని దూషిస్తావా దూసిస్తే నీకు జ్ఞానమే లేదన్నట్టు ఆయన ఇచ్చి కూడా నీకు వాడిని ఎట్ల ప్రవ ఈ హృదయం రీతికుంది దీన్ని ఎట్ల ప్రభు చెంత నడిపించాల ప్రభావ ఆ జ్ఞానం అవసరం కానీ ఈరోజు అలాంటి సేవకులు తక్కువ కదా అది అది బ్యాలెన్స్ చేసే సేవకులు లేరు తక్కువ మంది ఉంటారు ఆ వివేచన వరాన్ని చాలా డేంజరస్ వరం అది కాబట్టి ఆ వరం బ్యాలెన్స్ చేయాలంటే హ్యాండిల్ చేయంటే ఒక పాస్టర్ హ్యాండిల్ చేయలేకపోయి మొత్తాన్ని అసలు మొత్తానికి సేవనే బంద్ పడేసి ఆయన మొత్తం కొట్టడానికి వచ్చిరంట దేవుడు ఆ పాస్టర్ ఆ సేవకుని తీసుకెళ్తుంటే తిక్కల లాగా తిరుపతిలో ఉంటాడు ఆయన ఆయన చెప్తుండడు సాక్ష్యం ఒక రోజు ఆయన చెప్తుంటే ఆయన ఏం చెప్తుండంటే ఆయన ఈ పాష్ఠాలతో పాటు ఇతను తీసుకెళ్ళడం సేవకి కాబట్టి దేవుడు ప్రార్థించినప్పుల్ల ఇతనికి బయలుపరిచేవుడు ఆ కుటుంబంలో ఏ పరిస్థితి ఉంది ఎలాంటి రోగం ఉంది అన్ని చెప్తుంటే వాళ్ళ అమ్మ అంటుందంట పాష్ట ఏం రాను ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తాను ఇన్ని చేస్తాను ఆ అబ్బాయికి బయలుపరిచినట్టు నీకు బయలుపరచలేదు దేవుడు అని చెప్పి వాళ్ళు అమ్మ తిరుతా ఉంటే అట్లా ఈయన ఎక్కడ పోయినా కానీ అదే ప్రకారంగా దేవుడు ఆయనకి బయలుపరిచి చెప్తా అప్పుడు ఏమైందంటే ఈ పాష్టలకు దేశం ఏర్పడింది వాళ్ళ మీద మొత్తం ఏర్పడి వాళ్ళని కొట్టనీకి వచ్చిరంట మొత్తానికి ఆయన పక్కన పెట్టేసి ఎంత భయంకరంగా నువ్వు మా దగ్గరకు రావద్దు చెప్పారంట ఎందుకంటే పాప నన్ను కాబట్టి ఏ వరమైనా కానీ నువ్వు జాగ్రత్తగా నువ్వు బ్యాలెన్స్ చేయాలా నీలో అహం రావద్దు చాలా మంది అహం కనిపిస్తూ ఉంటది నాకు దేవుడు అన్ని ఇచ్చిండని చెప్పి అది చాలా డేంజర్ నువ్వు పడిపోతావు ఆ వరాన్ని నువ్వు ఆయన మైమ కొరకు వాడాలా దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలా నీకు అర్థం కావాలా అది చాలా డేంజర్ అన్నట్టు కాబట్టి కొన్ని వరాల దేవుడు అందరికి ఇవ్వడు అది బ్యాలెన్స్ చేసే వాళ్ళకే ఇస్తారు దేవుడు కొంతమంది ప్రాక్టీస్ చేసుకు వదిలేసినారు కానీ అది అవసరమే కానీ ఎందుకు వాడి హృదయాన్ని ఎట్లా మారాల ప్రావా ఇతను ఎట్లా ఆ హృదయంలోకి ఓయి చూడాలా ఈ రోజు వాళ్ళ హృదయాల్లోకి పోయి మనం చూడాలంటే దేవుడు నీకు ఆశ ఉంటే దేవుడు ఆ వరం ఇస్తాడు అడుగుడు కాబట్టి ఇచ్చినాక నువ్వేం చేస్తూ వాళ్ళు ఎట్లా సిద్ధపరచాల ప్రవ్వ నీలోకి నడిపించాల ప్రవ్వ ఆ ప్రయాసంలో ఉండి వాళ్ళు నడిపించాలని నువ్వు డైరెక్ట్ చెప్పినవనుకో అంతే లాస్ట్ అన్నట్టు నీకు నీకు జ్ఞానం లేదన్నట్టు కాబట్టి ఈ విషయంలో మనం సేవకుల విషయంలో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాల కాబట్టి ఇక్కడ ఇతను ఏం చేసిండు యోచన చేసిండు కాబట్టి హృదయం నుంచి వస్తుంది అంతా కాబట్టి ఈ హృదయం చాలా జాగ్రత్తగా ఉండాలా అందుకే సామెతలు గను ఒక మాట రాయబడింది నీ హృదయంలోకి వెళ్ళి జీవధారాలు బయలుదేరిన కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు దేవుడు సామెతలు గను వాక్యం ఎందుకంటే నీ నుంచి వస్తున్నాయి కాబట్టి నీ హృదయం ఎంత పరిశుద్ధ్యంగా ఉండాలి ఎంత జాగ్రత్తగా నువ్వు ఉండాలా ఎలాంటి ఎలాంటి యోచన కలిగిన నువ్వు ఉండాలా ఎట్లా ఉండాలంటే ఇతరులు బాగు చేసేలాగుండాల నీకు అది దేవుడిని అది బయలుపరిచినప్పుడు ఆ వ్యక్తి గురించి నీకు బయలుపరిచినప్పుడు నువ్వు ప్రార్థన చేసి ఆ వ్యక్తిని ఎట్ట నడిపించాలా ప్రవ్ అని నువ్వు నడిపించాలా ఆ విధానం అది గ్రహించలేడు పాపి వాడు పాపం చేసిన చెప్పే వాక్యాన్ని బట్టి వాళ్ళు మారు మారుతాడు డైరెక్ట్ నువ్వు చెప్పినవనుకో అప్పుడు ఏమైతే కొన్ని అనర్థాలు వస్తా ఉంటే నట్టు అట్ట చాలా మంది ఫెయిల్ అయిపోయి పక్కన కూర్చున్న పోయి వాళ్ళకి ఎట్ట బ్యాలెన్స్ చేయలేక అందుకే ప్రతి దశలో మనలో ఎక్కడ కూడా అహమో గర్వం ఉండద్దు కనిపిస్తుండడు సేవకుల గర్వం కాబట్టి వాడికి మనకు అవస్థలు వాడి గర్వించడం చెప్పి నేను వాడి గురించి నేను ఇది కావాలన్నా అవసరం లేదు ప్రవ్వ అలాంటి గర్వం నాకు రావద్దు ప్రవ్ అని జాగ్రత్త పడతా ఉంటాం మనం కాబట్టి ఇక్కడ అతను ఏం చేసిండంటే యోచన చేసిండు ఈ ప్రకారం అమ్మ ఏం చేసిండు దేవుని బిడ్డలు సంపూర్ణంగా వాళ్ళు ఏం చేసిండు విగ్రహార్థికుల్లాగా తయారై తయారైపోయి విగ్రహాధికుల్లాగా తయారైపోయింది వాక్యాన్ని ముగిస్తా కొంచసేపట్లో తర్వాత ఏం జరిగింది ముప్పై మూడవ చిన్నంలో ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి ఎనిమిదో మాస ముందు ఒక ఉత్సవంలాగా చేసిండయన చేసి ఒక పండగలాగా చేసి అంత గంభీరంగా చేసి ఆ బలిపేటను బళ్ళు అర్పిస్తూ వస్తూ ఉత్సవం నిర్మించే దూపం వేచి తానే బలిపీఠం ఎక్కిండట కానీ చేయాల్సిన పని అది కాదు కానీ వాడే బలిపీఠం ఎక్కి ఎరోపం ఏం చేసిండు అనేకులు పాపాలకి నడిపించాడు కాబట్టి అప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా చూస్తు దేవుడు ఊరుకుంటాడా కాబట్టి పైన వచ్చిన చూడండి అధ్యాయం అంతటా దైవజన్ అని ఒకడు ఈ వాక్యం మన మనకు తెలుసు మీకు తెలిసిన వాక్యం ఏది తర్వాత జరిగింది అంతటా అన్నప్పుడు అది జరిగిన తర్వాత ఒక దైవజన్యుడు దేవుడు పంపిస్తుంది అక్కడికి ఒక దేవుని సేవకుని అక్కడ ఒక ప్రవక్తని పంపిస్తుంటే అప్పుడు ఏం చేసి అని యూదాదేశం నుంచి బేతనికి వచ్చింది యూదాదేశం వచ్చింది ఆయన వచ్చి అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ దూపం వేయుటక ఎరోబొమ్మ ఆ బలిపీఠం మీద ఉండగా ఆ దైవజండు యహోవ ఆజ్ఞ చేత బలిపీఠంకి ఇలాగో ప్రకటన చేసిన బలిపీఠంతో మాట్లాడుతున్నాయను బలిపీఠమా బలిపీఠమా యహోవ నీకు సెలవి యహోవ సెలవిచ్చిందేమనగా దావిది సంతతిలో ఏషియా అని ఒక శిశువు పుట్టును నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించను అతడు మనుషశ శల్యములను నీ మీద దహనం చేయును ఈ బలిపీఠము బద్దలైపోవును బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఉలికిపోయిను పోటయే యుహోవా ఇచ్చే సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త ఒక సూచన ఒకటి ఇచ్చింది కాబట్టి దేవుడు చూస్తూ ఊరుకోడు మనం చూస్తూ ఊరుకుంటామేమో ఎవడు పాపాన్ని వాడైపోతాలో ఎవరికంటే మనకి మనం మన మన పాటికి మనం ఉంటాం కానీ దేవుడు అట్ట కాదు నువ్వు కాకపోతే దేవుడు ఇంకొకరు పంపిస్తాడు మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఇంకొకరు పంపిస్తాడు కాబట్టి ఆరు అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ఆ ఎరోబాముకు కోపం వచ్చింది కాబట్టి ఇంతవరకు నేను చెప్తున్నాను కాబట్టి దేవుడు చెప్పిన మాట పోయి బలిపీఠానికి అది బుగ్గి అది బద్దలైపోవాల్సిందే ఎవరైతే యాజకులు దాని మీద బలి అర్పించి వాడిని కూడా ఆ బలిపీట మీద తగలబెట్టేసి ప్రవచనం ఉంది కాబట్టి ఏషియా దావిది సంతతిలో అన్నప్పుడు ఏషియా అనే ఒక శిశువు బుక్తుడు అంటే ఈ రాజు ఏషియా రాజు వస్తడు అయన పుడతాడు కాబట్టి ఆయన రాజ్యం వెళ్తాడు ఆయన రాజ్యం వస్తుంది ఎనిమిది సంవత్సరాలకు రాజవుతాడు కాబట్టి ఈ దాను ఈ బేతలు ఈ చుట్టుపక్కల ఉన్న ఆ మన్యము ఆ చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతాల ఉన్న విగ్రహార్థికులు మొత్తాన్ని ఆ బలిపీటలు మొత్తం కూల్చిపడేస్తాడు కాబట్టి అది నెరవేరుతుందా ప్రవచనం అని ఆ ప్రవక్త ప్రవచించి వెళ్ళిపోతాడు కాబట్టి అప్పుడు ఆ ప్రవచనం నెరవేరాలి కదా కాబట్టి దేవుని ప్రవచనం నెరవేరాలంటే మనం దానికి భాగస్థులు కావాలా ప్రతి ఒక్కరూ ఆయన ప్రవచనం నెరవేరాలంటే నువ్వు ఒక ఆ ప్రవచనాన్ని నువ్వు తీసుకోవాలా ప్రవ్వ ఈ ప్రవచనాన్ని నేను నెరవేరుస్తా ప్రవ్వ ఈ ప్రవచనం నెరవేర్చాలా ఒక దశలో ఆ ప్రవచనము మనుషుల మీదకి కీడుని తీసుకొచ్చినప్పుడు ప్రవ్వ కొంతకాలం ఆపు ప్రవ్వ కొంత అవకాశం ఇవి ప్రవ్వ అని నువ్వు చెప్పిన దేవుడు ఆపుతుడు నువ్వు ప్రవచనం నెరవేర్చగలవు ప్రవచనాన్ని నువ్వు ప్రార్థని ఆపగలవు కానీ కొంత సమయం దేవుడిస్తాడు ఆ సమయం అయిపోయినాక అది ఖచ్చితంగా దాని పని చేసుకుని పోవాల్సిందే కానీ కొంత సమయం నీ నీ మాట విని దేవుడు ఆప్తుడు కాబట్టి దినవృత్తంకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఒక ప్రవచం చెప్పిండు ఒక ప్రవక్త యషియా అని ఒక ఏం చేస్తాడు ఈ బలిపిటలు మొత్తాన్ని కూలగొడతాడు అని అక్కడ ఆయన ప్రవచం చెప్పిండు తర్వాత ఎషియా మీ వాక్యాన్ని ముగించేస్తాను పది నిమిషాల్లో ముప్పై అధ్యాయంలో ముప్పై అధ్యాయంలో చూడండి ముప్పై నాలుగో అధ్యయంలో నేను చదివేస్తాను ఎక్కువ మీరు అర్థం చేసుకుని ప్రయత్నించండి ఏషియా ఏలను ఎనిమిది ఏండ్ల వాడై ఎరుసల్యంలో ముప్పై అతడు ఏలేను కాబట్టి అతడి యహోవ దృష్టికి నీతిని అనుసరించు కుడి కుడికైన ఎడమకైన తొలగకుండా తన పితుడైన దావీదు చూచిన చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించి నేను తాను ఏలుబడేందు ఎనిమిదో సంవత్సరం తాను ఇంకా బాగుడై ఉండగానే అతడు తన పితుడైన దావీది యొక్క దేవుని విచారణ విచారించకు పునుకున్న కాబట్టి ఎనిమిది సంవత్సరాలకు అతను రాజు అయిండు తర్వాత ఆ తర్వాత ఏమైందంటే తను ఏడు పడిందో ఎనిమిదో సంవత్సరం తాను ఇంకా బాగుడినప్పుడు ఏం చేసినంట ఫస్ట్ రాజు అయిన ఏం చేసిన ఫస్ట్ ఫని ఏంటంటే ఆయన దేవుని సన్నిధిలోకి సమయం గడిపిండి ఇది చాలా ముఖ్యమైన నట్టు నువ్వు సేవకుడు కావచ్చు సేవకురాలు కావచ్చు మనం ఆయన సన్నిధిలో దేవుని ఒక రాజులాగా పెట్టినప్పుడు ప్రతిరోజు మనం ఏం చేయాలి నుంచి మనం నేర్చుకోవాలా ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ఆ రాజ్యం పెట్టేయాలా ప్రభావాన్ని అని తెలియదు కదా రాజ్య పరిపాలన అట్ట చేయాలా ఇది సేవా జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది అందుకు ప్రభువుని అడగాల మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభ సలో అడిగిండా లేదా దేవుణ్ణి ఇంత గొప్ప రాజ్యాన్ని నాకు ఇచ్చిన ప్రవ ఈ రాజ్యాన్ని వెళ్ళిన నాకు జ్ఞానం వివేకం గల నాకు ఈ ప్రవ్వ నాకు జ్ఞానం కావాల ప్రవ్వ అని అని ఏ ధనం అడగలే అట్లానే ఈయన కూడా ఏం అడిగిండో కానీ ఆయన ఇంకా బావుడున్నప్పుడు ఎనిమిది సంవత్సరాలకి దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన ప్రార్థించండి తర్వాత పన్నెండు సంవత్సరాలు అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఆయన ఏం చేసింది తెలుసా దేవుని సన్నిధిలోనే ఉన్నాడు ఆయన కాబట్టి నాలుగు సంవత్సరాలు సిద్ధపాటు కలిగినాడు ఆయన ఫోర్ ఇయర్స్ సిద్ధపడగలిగిన ఒక రాజు ఇది రాజు లక్షణం అన్నట్టు ఏ రాజు మీకు సిద్ధపడ్డట్టు దేవుని సన్నిధి రాజుకి దేవుని సన్నిధి ఉన్నట్టు ఏ కనిపించిన భవిష్యత్తు ఉన్నదేమో మీకు చెప్తే మీరు చూడండి అయితే ఆ ఎనిమిదో ఏం చేసిందంటే అప్పుడు ఏం చేసింది అక్కడ ఉన్నత స్థలంలోనూ దేవతా స్తంభంలో పడగొట్టి చెక్కిన విగ్రహాలను మొత్తం తీసివేసి మొత్తాన్ని ఏం చేసిండు పవిత్రం చేసి ఆరంభించిండట్టు స్టార్ట్ చేసిండు అంటే ఆయన రాజుగానే ఆ బలిపీఠలు ఎక్కడైతే ప్రజలు కట్టిండ్రో వాటి మొత్తాన్ని కోలగొట్టేసిర ఆయన పరిపాలన సూర్య దేవత స్తంభాలను విగ్రహాలకి రకరకాలమైన దేవతలకు బలులర్పించి వాళ్ళన్నింటినీ మొత్తం కూలగొట్టేసి ఆ సమాధిలో చల్లి ఏం చేసిండు బయలు దేవత ఐదవ వచనం యాజకుల శల్యంలో ఇందాక ఆ ప్రవచనం చెప్పిం ఒక ప్రవక్త ఆ ఎక్కడ చెప్పిండు మొదటి రాజుల గంధం పదమూడో అధ్యాయంలో చెప్పిండు అదే ప్రవచనము ఇక్కడ ఏషియాన్ని శిశువు చెప్పిండు ఆయన ఆ ఏషియా రాజే ఇక్కడ ఆ ప్రవచనం ఆయన ద్వారా అది నెరవేరుతుంది కాబట్టి ప్రతి ప్రవచనము నీ ద్వారా కూడా అది నెరవేరాల ఇక్కడ ఆ రాజు గురించి ప్రవచిస్తే ఆ రాజు ఆ ప్రవచనం నెరవేర్చిండు కాబట్టి ఈ రోజు కూడా మనం కూడా మన జీవితంలో ఆయన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి మనమే ఆ ప్రవచనం మనమే ఆ దేవుని వాక్కు ఆయన వాక్యం మనం ఎందుకంటే ఆయన వాక్ ద్వారా మనల్ని సృష్టించి ఆయన ఆయన వాక్యే ఆయన వాక్యం మనము మన జీవం కలిగిన కాబట్టి ఆయనే ఆయన వాక్యం మనం దేవుని వాక్యం మనం ఆయన వాక్యం మనం తయారు చేసుకున్నాడు మన పత్రికల్లాగా అయితే ఆయన ఆ బలిపీఠంలో ఆ యాజకులు మొత్తాన్ని ఆ బలిపీఠమే అర్పించి కాల్చి పవిత్ర పచ్చి ఈ ప్రకారము ఆయన మనిసే ఎఫ్రాయిము షిమియోను దేశంలో పట్టణంలో నఫ్తాలిదే మన్య మందలి చుట్టుపట్లన్న పారు స్థలములన్నిటిను బలిపీఠంలో పడగొట్టెను బలిపీఠంలో దేవతా స్తంభములు పడగొట్టి చెక్కిన విగ్రహములు చూర్ణం చేసి ఇస్రాయల్ దేశం సూర్య దేవత విగ్రహం అన్నిటిని నరికి అతడు నిరుసినము తిరిగి వచ్చెను కాబట్టి ఫస్ట్ చేసిన పనిందైనా దేవుని సందులో దేవుడు బయలుపరిచిండు కాబట్టి ఫస్ట్ నువ్వు రాజ్యంగా ఎలా ఫస్ట్ నువ్వేం చేయాలా ఆ దుష్ట శక్తులు ఆ విగ్రహాలకు మొత్తం నువ్వు కోలగొట్టాల అప్పుడే నీ రాజ్యం ప్రశాంతంగా ఉంటది అవి కోలగొట్టుకుని నువ్వు రాజ్యం వెళ్తే నీకు తెలియకున్న వాళ్ళ విగ్రహార్థికలు ఎందుకంటే ఆ విగ్రహాలు ఇంకా అక్కడే ఉన్నాయి కాబట్టి ఆ విగ్రహాలను ఫస్ట్ నువ్వు క్లీన్ చేయాలా ఈ రోజు సంఘాలు విగ్రహాలు ఉన్నాయి అవి ఎప్పుడైతే క్లీన్ చేయబడుతుందో అప్పుడే దేవుని సంపూర్ణంగా దేవుని ఆరాధించగలరు అప్పుడు అసలైన ఆరాధన వాళ్ళ చేయగలరు విగ్రహార్థలతో ఉంటే మానవ విధులను బట్టి నేర్చుకొని దేవుని ఆరాధన చేస్తే భయభక్తులు పూస్తే అది పనికైనా ఆరాధన అన్నట్టు అందుకు ఏసులో బయట ఉన్నాడు లేడు కాబట్టి ఈ విగ్రహ వీటన్నిటిని ఎవరు చేసిండో యషియా రాజు చేసిండు ఈ రోజు యష్యారాజు లేడు ఈ రోజు నువ్వు నేనున్నాం ఈ లోకన్నా పత్తి బలిపెట్టలో ఎవరైతే విగ్రహార్థికులుగా తయారైపోయినారో క్రైస్తవ జీవితంలో పత్తి దశలో వాళ్ళన్ని విగ్రహాలను మొత్తం క్లీన్ చేసేసి ఆ దేశాన్ని పవిత్రపరచాలా వాటి మొత్తం క్లీనప్ చేయాలా అవి అంత ఈజీ కాదు కాబట్టి అవి బలిపెట్టాలు ఆ దయ్యాలు అవి ఎన్ని కాబట్టి వాటిని నువ్వు యుద్ధం చేయాలా ఆయన యుద్ధం చేసిండు అక్కడ ఎంత భయంకరమైన ప్రెజర్ ఉండొచ్చు ఆయనకి బ్యాక్గ్రౌండ్ నుంచి మనం అర్థం చేసుకుంటే చాలా ప్రెషర్ ఉండొచ్చు ఆయనకి ఆటంకపరచచ్చు కానీ కాంప్రమైజ్ కాలేదన్నట్టు బలాత్కారంతో మొత్తం విగ్రహాలతో నింపేసిండ్రు ఎరోబాము ఆ రాజులంతా ఏం చేసిండ్రు దేవుని మార్గం అనుసరించకున్న దయ్యాలకు అనుసరించి మనుషులు విగ్రహలకు చేసి బలాత్కారం చేసి విగ్రహాధికులాగా తయారు చేసి రాజ్యాన్ని ఆక్రమించుకొని భయంకరమైన పాపానికి కారకులుగా చేసింది కాబట్టి దేవుని బిడ్డలు పాపలో నచించిపోతున్న దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ప్రవక్తలు లేపుతాడు సేవకులు లేపుతాడు పోయి చెప్పండిపోయిన ఆ బిడ్డలకి ప్రజలకి వాళ్ళు విగ్రహార్థులాగా తయారైపోయినప్పుడు దేవుడు పంపిస్తున్నాడు ప్రవక్తల్ని యాజకులు దేవుని సేవకులు పంపిస్తా అందుకు మనము ప్రతి దశలో ఈ విధ ఈ మనం మనం నేర్చుకున్న సత్యాలన్నిటిని కూడా మనం ప్రకటించాలా కాబట్టి ఆ విగ్రహార్థకులు ఆ వైపుపై తవరి క్లీన్ చేసి అప్పుడు ఎరుషులేముకొచ్చిందంట అప్పుడు ఎరుశలంకి వస్తే అప్పుడు దేవుని ధర్మశాస్త్రం దొరికింది అక్కడ అక్కడ మళ్ళా మందిరాన్ని క్లీన్ చేసి మందిరాల్లో కొన్ని విగ్రహాలు పెట్టి అన్ని క్లీన్ చేసి ఆ క్లీన్ చేసి ఆ దేవతా స్తంభాలు మొత్తం పడగొట్టేసి తర్వాత ఆయన ఎరుశలం తిరిగి వచ్చినప్పుడు అప్పుడు మందిరం పని స్టార్ట్ చేస్తే మొత్తాన్ని బయట ఆ విగ్రహాదికులు అవన్నీ చేసి చివరికి మోసే ధర్మశాస్త్రం దొరికింది వాళ్ళకి అప్పుడు ధర్మశాస్త్రం తెరవంగానే ఎందుకు భయంకరంగా తయారైందంటే దేవుని వాక్యాన్ని అనుసరించడం మానేసిండ్రు అని అక్కడ రాయబడుతుంది అప్పుడు భయంకరంగా ఏడుస్తూ ఉంటే అప్పుడు రాజు బట్టలు జింపుకున్నప్పుడు ఒక ప్రవక్తి ఉంటది అక్కడ హుల్దా అని ఒక ప్రవక్త ఉంటది ఒక ప్రవక్తిని ఉంటే ఆమె దగ్గర పోతే అప్పుడు ఆయన చెప్తాడు మీరు ఇంత భయంకరంగా మీరు పాపం చేశారు కాబట్టి దేవుని ఉగ్రత మీద ఉన్నప్పుడు అందరినీ సమకూర్చి ఏషో ఆయన చేసిండ్రు ఆ ప్రజలందరినీ జమ చేసి పాపాలు ఒప్పపించి అప్పుడు పస్కా పండుగ ఆచరించిండ్రు అప్పుడు ఆయన మరణం పసుకా పండుగ అంటే ఆయన మరణానికి సాదేశం మరణంలో పాల్పొందటం అప్పుడు పస్కా అను పోయి ఆశ్రయిస్తే అక్కడుంది వాక్యం రాసింది ఆ ముప్పై అధ్యాయం పదహారు వచనంలో ఈ ప్రకారము రాజైన ఏషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యహోవ బలిపీట మీద దహన చేత ఆ దినమున ఏమీ లోపము లేకుండా యహోవ సేవ జరిగేను కాబట్టి ఈ రోజు లోపముంది అంత ఘనంగా ఆదిమ సంఘం అపోసిన్న సేవ పరిచర్య ఇప్పుడు లేదు లోపం ఉంది ఆ లోపాలు సరి చేయడానికే దేవుడి మనల్ని నేర్పరచుకున్నాడు ఆ వాటన్నిటిని క్లీన్ చేయడానికి దేవుడిని నేర్పరచుకున్నాడు అది బలాత్కారంతో పట్టబడి ఉంది ఆక్రమించుకున్నారు ఆ బలాత్కారం మొత్తం వెళ్ళగొట్టాలా ఏసులో వెళ్ళగొట్టినా లేదా నా దేవుని మందిరాన్ని మీరు దొంగల గుహగా చేసిన అన్నాడు దొంగల గుహగా చేసిన ఈరోజు దేవుని మందిరాన్ని ఆ దొంగలందరినీ ఆయన వెళ్ళగొట్టేసిండు ఈ రోజు ఆ దుష్ట శక్తులను వెళ్ళగొడితేనే మనుషుల దూరున్న ఆ దయ్యాలను వెళ్ళగొడితేనే వాళ్ళు వెలుగులో ఉండగలరు అప్పుడు వాళ్ళు దేవుని సంపూర్ణంగా ఆచరించగలరు అప్పుడు సత్యని గ్రహించగలరు అప్పుడు వాళ్ళ ఆత్మీయతలు కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఏ లోపం లేకుండా సేవ జరిగను ఇక్కడ ఉన్న ఇస్రాయిలు ఆ కాలమందు పస్కాను పులిని రొట్టెల పండుగ ఏదృదే ఆచరించిది ప్రవక్తకు సమయలు మొదలుకొని ఇస్రాయిలు ఇస్రాయల్లో పసుక పండుగ అంత ఘనంగా ఆచరింపబడి అంట చూడలేదంట అయితే అంత గనంగా అతను దేవుని సేవ జరిగించుండు ఒక రాజు ఇన్ని పనులు చేసిండయన యాజకులు ఎక్కడెక్కడ వెళ్ళిపోయినారు వాళ్ళు విగ్రహార్థికులు అయిపోయి ఎక్కడెక్కడ వెళ్ళిపోతే సేవ అయిపోయింది దేవుని మందిరం మొత్తం భయంకరంగా విగ్రహాదికులు నింపేసి అసలు సేవనే స్టార్ట్ అయిపోయి బలి లేవు అర్పణలు లేవు అయిపోయినాయి కానీ ఏషియా ఎప్పుడైతే రాజు అయిందో వాటన్నిటిని మళ్ళా పునరుద్ధరించి అందరిని దగ్గర చేసి జమ చేసి మొత్తం చేసి సేవ స్టార్ట్ చేయించింది అప్పుడు వాళ్ళు పూర్వవైభం వచ్చింది సమ్యుల కాలం మొదలుకొని ఆ రాజుల కాలంలో అంత ఘనంగా పసక పండగ ఏ రాజు కాలంలో లేదంట ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఈ పని మనం చెయ్యాలా అప్పుడే వాళ్ళని ఆ బలాత్కాలం నుంచి మనం విడిపించగలం కదా పర్లోకరాజ్యం బలవంతుల చేతిలో పట్టబడిందంటే ఎవరు దాన్ని వెళ్తున్నారో సైతాన్ శక్తులు వెళ్తున్నాయి వాడు రాజు కొనుడు ఒక యుద్ధం అన్నట్టు ఇది అంత ఒక యుద్ధం కాబట్టి యుద్ధం యహో అని మనం పాట పాడతా ఉంటాం ఆయన మనం యుద్ధం చేపించేవాడు కాబట్టి ఆ సైతన్ సమూహము అంత భయంకరంగా ఏళ్తోంది కాబట్టి వాడి నుంచి విడిపించాలంటే నువ్వు ఈ యషియా రాజు మనం ఉండాలా ఈ లోక్ మొత్తాన్ని క్లీన్ చేసేలా ఆ బలిటలు మొత్తం కూలగొట్టాల ఆ దయ్యాలకు అర్పించిన ఆ కూలగొట్టాల మొత్తం మొత్తాన్ని కూలగొట్టాల అందుకు మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం చేస్తాం కదా పైన మొత్తం మనం చూస్తాం ఆ ఘట ఆ స్త్రీ ఎమ్మెడ పడింది కానీ ఆ శిషిను మింగడానికి ప్రయత్నిస్తూ ఉంది కాబట్టి ఆ సైతన్ శక్తులు మన మీద మన వెంట పడతాయి కానీ మన మీద విజయం పొందలేవై మనకు తెలుసు వాడు నిరాదయుడని ఆ సత్యం మనకు తెలుసు కాబట్టి మన దగ్గర వాడు ఏం పని చేయలేడు వాడు వాడు మనల్ని కానీ వాడు ఏం చేయలేడు కాబట్టి ఒక యుద్ధం కాబట్టి అందుకే ఒక వాక్యంలో ఉంటది అక్కడ చూడండి చూసి నేను వాక్యాన్ని ముగించేస్తా ఈ వాక్యం మనం ఒకసారి అన్న చెప్పి మనకు ప్రకటన చూడండి ఎనిమిదో ఆ ఘటస్తర్పంలో దాన్ని దూతలో యుద్ధం చేశారు కానీ దాన్ని గెలవలేకపోయారు కనుక పరలోకం అందు వారికి ఒక కాబట్టి వాళ్ళకి స్థలం లేదు పరలోకంలో కాబట్టి ఇప్పుడు ఈ లోకంలో వచ్చింది కాబట్టి పరలోకం ఎక్కడుంది ఈ రోజు ఆత్మీయ దశలో ఎక్కడొచ్చింది వాడు మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళా రాజ్యం వెళ్తున్నాడు ఎందుకు వాడికి అవకాశం ఇచ్చింది కాబట్టి అది భూమి మీద పడవేస్తే పడవేయబడి సర్వలోకాన్ని మోసపుస్తుంది తొమ్మిది వచ్చిన కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అని పేరుగా ఆది సర్పమైన ఆ ఘట సర్పం మహాఘట సర్పము పడదోయబడెను అది భూమి మీద పడదోయబడను దాని దూతను దాంతో కూడా పడదోయబడి కాబట్టి ఆ మూడో వంతు ఆ దూతాలు మొత్తము మొత్తం పడవేయబడ్డాయి కింద అప్పుడు గొప్ప స్వరముతో మరి ఒక గొప్ప స్వరంతో పరలోకమందు ఇలాగ చెప్పే వింటిని మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మూపడిన అపవాది పడదోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రా ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని ఇప్పుడు అధికారం మన కాబట్టి పత్తి ఒక రాజ్యము పత్తిది ఆయన రాజ్యం కావాల్సిందే ఈ లోక రాజ్యాలన్నీ ఆయన వశం కావాల్సిందే అవన్నీ కూలిపోవాల్సిందే ఆయన రాజ్యాన్ని స్థాపించాలా కాబట్టి పరలోక రాజ్యము బలవంతుల చేతుల్లో పట్టబడిందంటే అది ఆక్రమించుకుంటే అది ఎవరు దాన్ని విడిపించాలా నువ్వు నేను కాబట్టి ఇది ఒక యుద్ధం మనం పోరాడేది దురాత్మ సమూహంతో యుద్ధం చేసి వాళ్ళని విడిపించాలా ఆ బలిపీఠాలు కోలగొట్టాల విగ్రహార్ ఏ చర్చిలో విగ్రహార్థడానికి విలేదు ఆ విగ్రహం ఎట్లా ఉందని మనం చూపించాలా ఏషియా రాజు తీర్మానించకుండా నాలుగు సంవత్సరాలు అతను ఎట్ల చేయాలా ప్రభావ ఈ పని నేను చేయాలా చూడండి అతనిచ్చే అతను రాజ్యం అంత చేతికి వచ్చే టయానికి విచ్చలు నాశనం అయిపోయారు ఇస్రాయల్ ప్రజలు భయంకర విగ్రహ దేవుని మందిరంగా పోటే మనుషులు మానేసి భయంకరంగా జీవిస్తున్నారు పాపంలో కాబట్టి ఆ పాపం నుంచి మనుషుని ఎట్ట విడుదల చేయాలా ప్రభావ ఇది ఎట్లా చేయాలా ప్రభావని ఆయన నాలుగు సంవత్సరాలు దేవుని సందులో సమయం గడిపింది తర్వాత పనిలో ఏట స్టార్ట్ చేసింది సేవ అప్పుడు ఫస్ట్ అది మొత్తం క్లీన్ చేసింది దేవుడు అట్లనే మనం కూడా ఈ లోకపు విధానాలన్నిట్లు కూడా మనం చేలంటే ప్రార్థన జీవితం మనకి చాలా ప్రాముఖ్యం దేవుడిని అడిగితే దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు పైన వాటిని వెతకమన్నాడు నువ్వు పరలోకం పోవాల ఆ అనుభవం మనకు రావాల ఆ అనుభవంలోకి మనం పోయినప్పుడే సమస్తాన్ని మనం ఎట్లా ఆయన రాజ్యాన్ని ఈ లోకంలో అవన్నీ దేవుడు మనకు బయలుపరుస్తాడు కాబట్టి ఆ బలవంతుల చేతుల మనం అది బలత్కాల చేతి నుంచి మనం విడిపించాలంటే నువ్వు బలవంతులుగా ఉండి ఆయన శక్తి ఎందు బలవంతులుగా తయారైపోయి యుద్ధం చేసి ఆ విగ్రహాలను మొత్తం కూలగొట్టేస్తే అప్పుడు దేశం మొత్తం క్లీన్ చేసిందైనా అప్పుడు దేవుని ఆరాధించండు పూర్వవైవం వచ్చింది అలాంటి గొప్ప ఉద్యమం ఈ చివరి కాలంలో ఈ అంత్య దినాలను మనం తీసుకొని రావాలి అలాంటి కృప ప్రభు మనకు అందరికీ అనుగ్రించాలని ప్రార్థిస్తాం పరిశుధులకు తండ్రి కృప యేసు ప్రభానికి ఎంతో వందాలనైనా నిన్నా నిరంతరం ఏక్రీతకున్న గొప్ప దేవుడు ప్రవ్వా అనాది కాలంలో ప్రవ్వా ప్రవక్తల ద్వారా మీరు మాట్లాడినారు ప్రవ్వాయుగాంతంలో మీ కుమారుని ద్వారా మీరు మొత్తం మాట్లాడుతున్నారనైనా ఈ దినం ప్రవ్వా మాకు ఎన్నో విషయాలు మీరు మాకు చూపించినారు ప్రవ్వ పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడింది ప్రవ్వ అది ఆక్రమించుకోబడింది ప్రవ్వ నైనా బాప్తి సీనిచ్చే యోహోన్ కాలం ఈ రోజు వరకు కూడా అట్టనే ఉంది ప్రవ్వ కాబట్టి దాన్ని విడిపించాలా అంటే ప్రవ్వ ఎంతో ఓ ప్రవ్వ నా తండ్రి ఆ బానిసత్వంలో పడినారు ప్రవ్వ వాళ్ళ ఆత్మను ఘోషిస్తూనే ములుగుతున్న ప్రవ్వ ఆనాడు మోసని పంపించినారు ఓ ప్రవ విడిపించినారు ఆ నుంచి ప్రవ్వ వాళ్ళు పట్టబడినారు అక్కడ ఎవరు వాళ్ళు తీసుకొని రావాలంటే దేవా మీరే దిగొచ్చినారు ఈ లోకంలో తీగొచ్చి మోసం నడిపించినారు కాబట్టి ఈ రోజు ప్రవ మేము ఎక్కడది పట్టబడింది ప్రవ్వా ఏ రీతికి ఉందో ప్రవ్వ మీరు మాకు ఆ విగ్రహాన్ని దగ్గరని క్లీన్ చేసి యషరాజు ఆ ప్రవశనం నెరవేరింది ప్రవ్వ ఆ బలిపిటాలని కూలగొట్టేసిండు పవిత్ర దేశాన్ని ప్రవ్వ కాబట్టి తిరిగి ప్రవ్వ ఎరిశులంకి మందిరాన్ని క్లీన్ చేసింది ప్రవ్వ పస్కా పని ఆచరించింది పూర్వవైవం తీసుకొచ్చిన ప్రవ అనేకుని ఎవరి స్థానాల్లో వాళ్ళు నిలబెట్టిండు ప్రవ్వ ఎవరు సేవ చేయాల్సిన సేవను వాళ్ళు చేయిపించింది ఆయన అంత గొప్ప రాజును మేము ఎప్పుడు చూడలేదు ప్రవ్వా కాని మీరు రాజులకు రాజు మీరు సర్వశక్తి గల దేవుడు ప్రవ మీరు గొప్ప రాజు మాకు మీరు ఈ లోకాలకు వచ్చి మీ యొక్క మా కొరకు త్యాగం చేసినారు ప్రవ్వ తలవరి సెలువులో ప్రవ్వ నైనా మీ ప్రాణం త్యాగం క్రయధనం పెట్టి ప్రవ్వాపానికి వెలకట్టి దాన్ని విడిపించినైనా మాకు నిత్య జీవం ఇచ్చినారు ప్రవ్వ మరణప ములును విచ్చివేసినారు ప్రవ్వ మరణప లేదు ప్రవ్వ కాబట్టి అది మళ్ళా ములులాగా మనుషులకు తయారవుతుందంటే వాళ్ళే దానికి అవకాశం ఇస్తున్నారు ప్రవ్వ తెలియక ఆ రీతిగా వాళ్ళ హృదయాలు బలాత్కారంతో పట్టబడ్డైన సంగతి తెలియని స్థితులు ఉన్నారు ప్రభ ఈ రోజు లోకంలో సంగార ప్రవ్వ కాబట్టి వాళ్ళు ఏ రీతిగా మేము విడిపించాలా ఆ జ్ఞానం అలాంటి ఆత్మీయని నడిపింపు మాకు అనుగ్రించండి వషియా ప్రవ్వ నైతాన్ని నాలుగు సంవత్సరాలు మీ గడిపిన ప్రవ్వ ఆత్మీయ దశ మేము కాబట్టి మేము ప్రార్థనలో ఉన్నప్పుడే అవి బయలుపరచబడతాయి ఏ రీతిగా చేయాలనేది మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి నైనా ప్రార్థనలు మేము కనిపెట్టే ప్రవ్వ ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలా ప్రతి దశలోనైనా మీ ఆమోది మేము ముందు ఎదురు చూస్తే ముందుకు వెళ్ళాలా మీ ఆముదు పొందుకొని ప్రవ్వ అలాంటి కృప మీరు మాకు అందరికీ అనుగ్రహించండి గొప్ప దైవానికి ఎంతో వందనాలు మీరు ఆకడ బహుస్తా మీ సమీపంగా ఉంది ప్రవ్వ మేము సిద్ధపడాలా అనేకులు ఐహికమైన విచారాలతో మేము కొట్టుకొని పోకుండా సాయపడమని ప్రాదిష్టమైన మా పనులు మేము త్వరగా ముగించుకోవాలా మీ పనులు మేము నిగము నిమగ్నం మీ రాజ్యాన్ని ప్రవ్వ మేము స్థాపించాలా ప్రవ్వా పరలోక రాజ్యం విడిపించాలా వాక్యం చెప్తుంది ప్రవ్వ కాబట్టినైనా అది బలాత్కారాల చేతులు ఉన్నది ఆత్మలు ఘోషిస్తనే కని ప్రభా మీరు వచ్చినారు ఈ లోకంలోకి మాకు విడలు కల్పించినారు నేను కాబట్టి ప్రవ మరణ వగ్నంతగా మీరు ఈ లోకంలో శ్రమ అనిపించినారు మా కొరకు మీ ప్రాణాన్ని క్రయోధనంగా మా కొరకు పెట్టినారు ప్రవ్వా అప్పుడే మనుషులకు పాపక్షేమాపణ వచ్చింది ప్రవ్వ మనుషులు రక్షణలకు వచ్చినారు విముక్తి కలిగింది ప్రభ మీకు మరణం ద్వారా కాబట్టి మేము కూడా ప్రవ్వ మీలాంటి జీవితం మేము జీవించాలా మరణ శ్రమ పొందాలా మా ప్రాణాన్ని కూడా ప్రవ్వాలగా పెట్టాలా సేవా జీవితంలో ప్రాణార్పంగా పోయాల సేవలో ప్రవ్వ నైనా ఎస్సయ్యా ఎందుకంటే ఒక రోజు మళ్ళీ తిరిగి మీద మేము పొందుకుంటాం ప్రవ్వ కాబట్టి నైనా మీ కొరకు మేము ఆ రీతిగా అలాంటి సేవ చేయాలా మా కొరకు మీరు చేసినారు ఈ లోకంలో కాబట్టి మా సహోదరుల నిమిత్తం అలాంటి వాళ్ళ నిమిత్తం ఈ లోకం నిమిత్తం ప్రవ్వా మా ప్రాణాలు కూడా క్రయదమ్మగా పెట్టే ప్రవ్వా అనేకుళ్ళు ప్రవ్వ రక్షణ నడిపించాల మరణమైనంతగా మేము కూడా మీలాగా మీ పొందిన శ్రమలలో మేము పాలుపొందాలా మీరు చేసిన పరిచయం మేము చేసి ప్రవ్వ అనేకులు మీ చెంత నడిపించాలా ఒక సమూహాన్ని అలాంటి సేవలు నడిపించి ప్రతి చోట మీకు ఒక సాక్షన్ పెట్టుకోండి ఈ ఆరాధనలో పాల్గొన్న బ్రదర్శిస్తూ కుటుంబాలందరూ మీరు ఆశ్రయించండి నూతనంగా అభిషేకించి బలపరచండి వాళ్ళ పరిచయ సేవలు ఇంకా మీరు బలంగా నడిపించి అనేక సైతం రాజ్యం తొక్కకు మీరు లేవనెత్తి బలపరచం గొప్ప దైవానికి ఎంతో వందలు ప్రతి విగ్రహాన్ని క్లీనప్ చేయాలా ప్రవ్వ ఆ రీతిగా ప్రభావ మేము తీర్మానించుకొని మీ ఆమోదించి నడిపించండి గొప్ప దేవానికి ఎంతో వందనాలు ప్రవ్వ ప్రార్థనా అంశాలు ఉన్నాయి ప్రవ్వ ప్రార్థనలో అంశాలు పెట్టిన బిడ్డలు అందరూ స్వస్థతలు అనుగ్రించండి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకోండి కుటుంబంలో శాంతి సంబంధం ఇచ్చేయండి ప్రతి అనారోగ్యం సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఏసు పరిశుద్ధ నామూన ప్రతి చీకర శక్తులను గద్దిస్తున్నాం ఏసు సమృద్ధికరమైన జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం ప్రతి ఒక్క జీవితంలో ఏసు క్రీస్తు మీ జీవంతో నింపి ప్రవ్వ ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాసన పెట్టుకొని ధైర్యంగా ప్రవ్వ నిరీక్షణ మేము ముందుకు పోవాలా ప్రవ్వ అలాంటి సేవలు నడిపించి మీరు ఆ కొరకు త్వరలో ఆయన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం మనం ప్రార్థించుతున్నాం తొంది ఆన ఏసు క్రీస్తు కృపా సమాధానము కనికిరము ఆయన నడిపింపు మనకి మన బ్రతుకుదినన్ని కృపా క్షేమములు మనం వచ్చును గాక ఆ మెయిన్స్ అందరూ ప్రేసలాడ్ ప్రేసాడ్ బ్రదర్ సిస్టర్ ప్రేస